పరలోకమందన్న మా తండ్రి గొప్ప యుగత కలిగిన దేవ జీవం కలిగిన ప్రభావ సర్వశక్తివంతుల సర్వాధికారి ఘనమైన అతిన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న ఆకాశం మహాకాశములు గొప్ప దేవుడు ఎన్న ఏడు నిరంతరం తండ్రి యుగ యుగములకు సజీవుడు పూజారుడు అయిన గొప్ప దేవామికు వర్ణనైనా ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మన కొరకై ఆ కలువరిశిలలో తండ్రి నైనా మీ ప్రాణాన్ని మా కొరకై క్రయధనంగా చెల్లించి నా మా కొరకే మరణించి మీ మరణం ద్వారా మాకు జీవనం అనుగ్రహించిన గొప్ప దేవం మీకు స్తోత్రంలో తండ్రి గడిచిన కాలం కూడా ప్రభా ఈ యొక్క కృపతో మమ్మల్ందరినీ కూడా కాచి కాపాడుతూ వచ్చినందుకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా నీ వ్యక్తి లేని మమ్మల్ందరినీ కూడా ప్రభావ ఈ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నాయన ఈ రీతిగా ప్రభావ ఆన్లైన్లో తండ్రి మేము కలిసి నైనా మిమ్మల్ని మీ స్వరం వినడానికి ప్రభావ మీకు విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తూ ఇదిగా ప్రభా ఆరాధన అంతటిలో మాకు సహాయపడండి నన్ను ప్రభా ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి నడిపించండి పాటల పాటల తండ్రి సహాయపడండి నేను మీలువడతా మీ దాసును బలపరచండి ప్రభావ మాడుకోండి నన్ను ఆత్మీ జీవితానికి మేలైన మాటలు ప్రభావ మీరు నా మీ దాసు అనుగ్రహించమని ప్రార్థిస్తూ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం మీ ప్రభావ మీరైనా తండ్రి నడిపించండి రావాల్సిన ప్రతి బిడ్డను మీరే త్వర పెట్టి తీసుకురామని ప్రార్థిస్తూ ఉన్నాం మీ నామాన్ని మహిమకరంగా జరిగించమని ప్రభావ మీరే మహిం స్తుతి మహిమ ఘనత ప్రభావం తండ్రి మీకే చెల్లించుకుంటారు ఏసు క్రీస్తు పరిషుధ నామాలు ప్రార్థించి స్థుతించి పెడుకుంటున్నా తండ్రి దూతగనముగా పరిశోధుడు దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశోధుడు సైన్యములయోవని ఇహ పరములలో ఆయన మహిమా నిండి ఉన్నదని గానము చేసిరి ఇహ పరములలో ఆయన మహిమా నిండి ఉన్నదని గానము చేసిరి దూతగనములెల్లా ఆరాధించిరిగా పరిశోధుడు సైన్యములయ హోవని దూతగనములెల్లా రాధించిరిగా పరిశోధుడు సైన్యములయోవన్నీ నిష్కలంకమైనది నీకను దృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వమును నిష్కలంకమైనది నీకను దృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వమును దూరస్తు తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశోధుడు సైన్యములయ హోవని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశోధుడు సైన్యములయ హోవని హృదయము నందు శుద్ధి కలిగించితివి నిన్ను చూచె నిరీక్షణ నాకు సగితివి నా హృదయము నందు శుద్ధి కలిగించితివి నిన్ను చూచే నిరీక్షణ నా కొసగిటివి పెన్నుగా ని పరిశుద్ధతనొసిన దేవా పరిశుద్ధతను సగిన దేవా ఘనముగాను పొగడెదను పావన ప్రభువ ఘనముగాను పొగడెదను పావన ప్రభువా దూతగనములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యహోవని దూతగనములెల్లా రిశోధుడు సైన్యములయో అని పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసి కొంటివి పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసి కొంటివి పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్థుతించెదను సర్వోన్నతుడా నిన్ను స్తుంచెదను దూతగనములెల్లా ఆరాధించిరిగా పరిశోధుడు సైన్యములాయ హోవనీ దూతగనములెల్లా ఆరాధించిరిగా పరిశోధుడు సైన్యములాయ హోవనీ తముచేత నాకు కలిగించితివి నిర్భయబుగాను పరిశుద్ధ స్థలములో నీరక్తము చేత నాకు కలిగించితివి నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేసి ఉన్న ప్రియాయసువా ప్రవేశింపచేసి పూజించద నిన్ను నాదు జీవితమంత పూజించద నిన్ను నాదు జీవితమంత దూతగనములెల్లా ఆరాధించిరిగా పరిశోధుడు సైన్యములాయ హోవని దూతగనములెల్లా ఆరాధించిరిగా పరిశోధుడు సైన్యములాయ హోవని పరలోకపు తండ్రి నీవు పరిశుద్ధుడవు పరిపూర్ణత ఎందు నన్ను నడిపించితివి పరలోకమన్ను తండ్రి పరిశుద్ధుడవు పరిపూర్ణత ఎందు నన్ను నడిపించితివి సమస్తమును చేయుటకు బలపరచితివి సమస్తమును చేయుటకు బలపరచితివి వందన సమాధాన కర్తనీకె వందనస్తులు సమాధాన కర్తనీకె వందనస్తులు దూతగనములెల్లా ఆరాధించిరిగా పరిశోధుడు సైన్యములాయోవని దూతగనములెల్లా ఆరాధిగా పరిశుష్ట యో పరముల ఆయన మహిమా పరిశోధుడు సైన్యములో వని దూతనముల పరిశుద్ధుడు సైన్యములాయో ప్రార్థిస్తాం పరిశుద్ధుడు భగవ తండ్రి సర్వోన్నత మన దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఆయన యువద నుంచి ఇంత కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేసింది మీకు వందలు మీ అంత మన ఆరాధనలో భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి మీకెంత వందలు ప్రభావ మీ షరత్తుల్లో పాల్గొనే యోగ్యతని భాగ్యాన్ని మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను ఆయన కాబట్టి నేన ఓ ప్రభా మరణానికి ఏదని మళ్ళీ మా మీద అధికారం లేదని మళ్ళీ సార్ మీరు మా రోజు ఫస్ట్ ఉంది మీకు ఎంతో వందండి ప్రభు నేను పునరుద్ధమైన శక్తిని మీరు మాకు అనుగ్రహించండి మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం కాబట్టి దేని విషయంలో మేము అనుమానించకుండా దేని విషయంలో ప్రభు మాలో ఇంకా అనుమానాన్ని మీరు తీసుకొస్తే కనీస వాక్యం సలభిస్తున్నాయి కానీ ప్రభు ప్రతి దశలో మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మీకు వర్షదారు ఇంకొక ఆస ఆసక్తి చూపిస్తున్నాం ప్రభావ పరిశుద్ధాత్మక మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం సర్వశత్యం నడిపిస్తుండదు కాబట్టి నేను ఆ వాక్యాన్ని ఆ వాద్యాన్ని మా బహు జాగ్రత్తగా ఉంటాన్నిటిని మేము పరిశీలించి స్వీకరించాలా వీటిని అన్నింటిలో మేము చూపించాలా ప్రభుగా గొప్ప జన సమూహం అందరికి కాబోతుండగా వారందరినీ మీ చింతకు ఏ ముందుగా మేము నడిపించారా అవును ప్రభుగా ఆ భారం మీరు మాకు అనుగ్రహించారు కాబట్టి జాగ్రత్తగా భయంతోనూ వణుకుతోనూ పరిశుద్ధతతోను ప్రభావ మీకు నీతిని అనుసరిస్తూ దాన్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని కాచిస్తున్నాం ఈ సాయంత్రం సంబంధించిన ప్రభావ ప్రటన గ్రంథం గజన్ రోజున్ని మేము చూస్తుండగా మీ యొక్క నాటి మాకు అనుగ్రహించండి వీటిని గ్రహించాలట్లయితే అవును ప్రభు పసిపిల్లలు తండ్రి మళ్ళీ చిన్నపిల్లలు మీరు ఏ రీతిగా వారికి ఎవరిని చూపిస్తున్నారో ప్రభు ఆ రీతిగా మేము కూడా మరి మీ కళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుని ఆశపడతామని సహాయపడమని ఆలోచిస్తున్నాం మా సొంత తలపులు మా స్వన్నిధిని మా నాలెడ్జ్ మా ఇంటెలిజెన్స్ మేము పక్కన పెడుతున్నాం ప్రభు ఏ యోగ్యత లేదు మాకు కానీ మీరే మాకు ఇవన్నీ నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రభు కొన్ని మీరు మీకు ఇవన్నీ మాకు చూపించినారు అనేకమైన ఇవన్నీ నెరవేరినాయి మా కాలంలో కాబట్టి ఇక ముందుట వాటి విషయంలో మేము జాగ్రత్తగా వీటిని గ్రహించగలం దృష్టి మా మనసుని పరుపరుదాలుగా పోనీయకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం అనేక మంది అహిక విచారణ చేత మతపరమైన జీవితంలో కాబట్టి వాళ్ళు చెంతకొచ్చి ఓ ప్రవా ఓపికతోని వీటన్నిటి గ్రహించిన స్థితిలో ఉన్నారు నేను అందుకు అమాంతంగా ఉపద్రం వారికి ఎక్కడ పోవాలి కూడా తెలియవనిషి వాక్యం చదివిస్తుంది అవును ప్రభా ఎడపడిన మనిషి వాళ్ళందరినీ కొన్నిపోయిన వాక్యం చదివిస్తుందని దాన్ని కొంతమందిని విడిచిపెట్టింది నేను విడుదల పుట్టిన వారు ఎనిమిది నేను బహు కొంతమంది అయినా అని చెప్పినప్పుడు నేను మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం కాబట్టి చిన్న గుంపు కొడుకు మీరు ఆసక్తి చూపించినారు కాబట్టి నేను మేము కూడా అదే ఆసక్తి కలిగి వాటిని అన్నింటిలో చూపించాల అటువంటి సేవా పరిచయాల మమ్మల్ందరూ నడిపించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించున్నాము తది ఆమె ఈరోజు పద్దెనిమిదవ తారీఖు సంవత్సరం బెగిలోనియన్ గ్రిగోరియన్ ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా ఖచ్చితంగా ఆ క్యాలెండర్ మనకి సూచిస్తుంది ఒకటే మనం ఉంటుంది బహులోని కాలమని ఎందుకంటే ఒకప్పుడు ఉండే ప్రకృతి సహజంగా ఈరోజు లేదు అది అది భూ భూ భూ మండలంలోనికి బహు ఆ లోతుగా అక్కడెక్కడో దిగిపోయింది అది దాన్ని బయటికి తీసుకున్నాడం ఎవరి వల్ల కాదు కాబట్టి ఎవరి వల్ల కానప్పుడు ఈరోజు ఎక్కడ ఉంది అంటే అది ఆత్మీయ స్థితిలో ఉంది పాతవి గించినాయి సమస్తం కృతమైన అని కొంత రాష్ట్ర పత్రికలో మనం కౌలు ద్వారా వీటన్నిటినీ చూపించిన వాడు పౌలే కాబట్టి దుష్ట శక్తులు మన ప్రాంతాలను అన్నిటినీ అవి ఆక్రమించుకునే మొదటి నుంచి దీంతో పదేశ కాండంలో నేను కొంతకాలం చూపించిన దేవుడే ఆ దేవదూతలకి ప్రతి దేశాన్ని అనుగ్రహించాడు కానీ తను మటుకు ఇసాల రాజుగా ఏర్పరచుకున్నాడు తను తాను కానీ ఇసాల పదకృకరించి ఇతరులకు ఏ రీతి రాజులు ఆ రీతి కూడా నాశపడ్డాను ప్రభావ వీటిని మనం గ్రహించినప్పుడు ఒక వాక్యం మనకి బయలుపరచబడుతుంది ఏంటంటే ప్రతి స్థలంలో మనం పోయినప్పుడు ప్రతి స్థలంలో ఆ ప్రాంతంలో ఒక దుష్ట ఆత్మ ఆక్రమించుకొని ఉంటుంది అది పోయినప్పుడు మనకు కని మనం దాంతో పోరాడుతూ ఉంటాం లేకపోతే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం వాక్యం చెప్పలేం వాళ్ళు ధృవీకరిస్తారు అది నా అనేక ప్రాంతాలు నేను వెళ్ళాక చూసినాది ఆ గ్రామంలో అడుగు పెట్టినప్పుడు తెలిసిపోతుంది ఈ గ్రామా దేవత ఈ గ్రామస్తులు ఒకప్పుడు ఒక నాలుగైదు వందల సంవత్సరాల క్రితం లేక ఐదారు సంవత్సరాల క్రితం దాన్ని అపగించారు ఆ దేవుడి దేవతకి కాబట్టి ఇవన్నీ ఒకప్పుడు దేవుని ఆత్మలే దేవుడు సృష్టించినలే కానీ అవన్నీ దేవునికి విరుద్ధంగా తయారైన మనం నేర్చుకుంటాం అక్కడ దీపోపదేశండంలో అవి దేవుని యొక్క శాసనంలో కట్టడంలో మనుషులకు అవి వాటి తిరుగుబాటుతనం ద్వారా దేవునికి విరుద్ధంగా దేశాలన్నింటినీ లేపినాయి వ్యతిరేకంగా అందుకే ఈరోజు అపవిత్రత ఎక్కడ చేసినా ఏ దేశాన్ని చేసినా తిరుగుబాటుతనం ప్రతి ఒక్కరు ప్రవుణితుల్ని కలుస్తున్నారు ప్రతి ఒక్కరు తన కుమారుణితుడిని కలిసినట్టు మనం చూస్తాం ఎందుకంటే అవన్నీ ఆత్మలు కానీ వాటి మీద మనకి విజయం అనుగ్రహి అధికారం అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం దాన్ని అమలు పరుచుకుంటే బాధ్యత మనకి కొత్తగా మౌనంగా ఉండి ప్రార్థం ఇస్తాను పోయేది కానే కాదు ఎందుకంటే అపవాదిని ఎదిరించడి అప్పుడే వాడు మీ ఎదురు నుండి పారిపోవడని వాక్యం ఉంది మరి ఏ రోజు ఎదిరించినామా పరిచర్యలో నా పరిచర్యలో అనేక ప్రాంతాలను మనం చూసినాం దయ్యాన్ని బయటకు వస్తూ అవి మనల్ని ఛాలెంజ్ చేస్తూ కొన్ని సంవత్సరాల ఛాలెంజ్ చేశాయి నా జ్ఞాపం ఉన్నప్పటికి నుంచి ఛాలెంజ్ చేస్తూనే ఉండేవి ప్రార్థన చేసినప్పుడు అవి ఛాలెంజ్ చేస్తూ నాలో ఎప్పుడైతే ఆ కనుపు కలిగిందని నిలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాను ఒక దయ్యం నైన్టీ టూ అప్పుడే నేను మేల్కున్నా నా ఆత్మీయ స్థితి బహు బహు బహు స్వల్పమైందని కానీ ఈరోజు ఆల్మోస్ట్ ఇప్పుడు థర్టీ థర్టీ ప్లేస్ ఇయర్స్ ఎన్నో ప్రాంతాలలో దయ్యాలు మనుషులు విడిచిపెట్టుకోవడం మేము గమనిస్తూ ఉంది అటువంటి డైలాగ్ మాట్లాడలేము మళ్ళీ దయ్యం నాకు అనిపించింది దాని మీద నాకు అధికారం పొందాలంటే ఆత్మీయ స్థితిలో నేను నింబాలి ఉన్నత స్థితికి ఎదగాల్సిందే లేకపోతే నేను వాటిని ఎదుర్కోలేను మనుషులకు మెద నువ్వు ఎంత వాక్యం చెప్పినా వారిలో ఉన్న దుష్ట ఆత్మని బయటికి లాక్కొని రావాలంటే నువ్వు దాన్ని ఎదిరించాల్సిందే ఆ ఎదిరి దాన్ని ఎదిరించాలంటే మటుకు నీకు ఆత్మీయ నడిపింపు అవసరం పరిశుధాత్మ వాక్యం ఎంత వాడినా ఒక్కొక్క సత్యం అనేక పర్యలకి ప్రకటిస్తూ వాక్యము వెలిగే ఈ దీపం ఈ పాదం కాబట్టి అది వెలగాలంటే దానికి నూనె అవసరం పరిశుదాత్మ నడిపింపు అవసరం పరిశుదాత్మ నడిపింపు లేకుంటే నువ్వు ఎంత వాక్యం చెప్పు అది ఎడగడలాడు అది కంచెం వంటిది అంటారు కదా అట్లానే ఉంటుంది ఈరోజు పంపించమంటే అట్లా అందులో పరిశుదాత్మ నడిపింపు తెలిసిపోతే అది ఊరికేనే కొంతసేపు కళ్ళు కోసుకుంటావు ఇందులో ఏ ఆత్మ ఉంది చూపించినాయనంటే కానీ మనం వాటికు ఎవరిని వ్యతిరేకించాము ఎందుకంటే మన పరిచర్య ప్రేమ సిద్ధాంతం అన్నిటి సహించాలన్నిటి తలలా దాని అయినట్లు ముందుకు పోవాలి ఎందుకంటే మహాబగులను అంత గద్దర్గోళం ఎక్కడ చూసినా అలజడి కన్ఫ్యూజన్ అంటాం కదా ఎక్కడ కన్ఫ్యూజని బబులు అంటేనే కన్ఫ్యూజన్ కాబట్టి ఈరోజు మనం వాటిని గ్రహిస్తున్నాం ఏంటంటే ఈ పద్దెనిమిదవ అధ్యాయం ప్రటంగం పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తున్న విషయం ఏంటంటే మహా బబులోను అది వేషలకు తల్లి అని చెప్పబడింది కాబట్టి ఈ మహావేష్య అయిన బబులోను అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం గత వారం నుంచి ఈ మహావేష్య అయిన బబులోను ఎవరు అనేది అయితే అది కామెంట్రీస్ అలా చూస్తే మటుకు రోమా దేశమని రో ఇటలీ దేశమని కొందరు మరికొందరు జర్మనీ అని మరికొందరు అమెరికా అని ఇట్లా రకరకాల దేశాల గురించి మాట్లాడుకుంటారు అది ప్రకృతి సహజమైంది దాన్ని నేను కానీ వాతవి గతించిన ఈ సమస్తం క్రొత్తమైన అన్నప్పుడు క్రొత్తది ఆత్మీయమైంది కాబట్టి ఆత్మీయ స్థితిలో దాన్ని గ్రహించడానికి ప్రయత్నించాల అయితే దుష్టుడు అనేట్లనే దేవుని విడాలని ఏంటంటే ముఖ్యంగా సేవకులు అవి ప్రకృతి సహజంగా ఉన్నాయని వాడు చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళిపోయి మోసపోతారు చివరికి అయ్యో నేను ఎంత మోసపోయినని అనుకుంటాం తర్వాత కానీ ఇది కొత్తది అంటే ఆత్మీయం అయిపోయింది సమస్తం కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలన్నా గ్రహించాలన్నా నీకు ఆత్మీయ ఉండాలి అందుకు పరిశుద్ధాత్మని సాయం మనం కోరుకుంటూ ఉంటాం ప్రతి లేకపోతే నాకు అర్థం కావాలి ఎట్టి పరిస్థితుల్లో అర్థం కావు మనకి కాబట్టి ఈ మహా వేష ఆ గులో అదొక మహా పట్టణం అనిపోయిన ఎవరైనా నేను చూపిస్తున్నా మీకు అది ఏదా మహాపట్టణము మహాపట్టణం అని ఎన్నో ఉన్నాయి గ్రేట్ సిటీస్ అనే ఒక గొప్ప సూచన అది మహాపట్టణము అషూరు అశూరిని మహా నినివేని మహాపట్నంతో దేవుడు అదే రీతిగా షీనారు ప్రాంతాన్ని మహాపట్నంతో పోల్చినట్టు విచ్చున్నాం మనం పోయిన వారం దాని తర్వాత ఎరుషలేమును మహాపట్నంతో పోల్చినట్టు మనం ఇవన్నీ ప్రకృతి సహజంగా కానీ ఆత్మీయ స్థితిలో అది ఏందనేది మనము ఎప్పుడు గ్రహించగలిగినాం చూడండి క్రైస్తవ జీవితంలోని ఒక బలనీత గమనించిన ఏంటంటే వాక్యానుసారంగా వాక్యం చూపిస్తేనే స్వీకరిస్తారు ఎక్కడుంది వాక్యం అంటారు వాక్యం చూపిస్తే అది పాత నిబంధన కదా కృత నిబంధన కాదు కదా అంటారు కృత నిబంధన చూపిస్తే దీనికి మూలం ఏముంది ఇది అట్లా చెప్తలేదు కదా ఎక్కడైనా కానీ తిరుగు వ్యతిరేకించడమే ఉంటుంది అన్నట్టు అది కాబట్టి ఇది ప్రభు వలన కలిగిందా అనేది ప్రార్థన ఎందుకు చెయ్యాలి ప్రార్థన చేసి స్వీకరించాలి వాటిని ప్రభు ఇది ఇది నీ వలన నీ నుంచి కలిగిందా లేదా లేక శరీర శరీరానుసారంగా జీ ప్రకటించబడుతుందా అని అడగాల ప్రార్థనలు నేను అదే అడుగుతాను ఎట్లన్నా సేవా పరిచయలకపోయినప్పుడు బ్రదర్స్ ఎవరైనా సిస్టర్స్ కానీ వాక్యం చెప్తుంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు బయట వాళ్ళు కావచ్చు నేను కన్వ్యూస్ కానీ అడుగుతూనే ఉంటాయి ఇది డిఫరెంట్ రూట్ లో పొంగకుండా కాపాడండి ఎందుకంటే శరీర బలహీనతలుంటే మనుషులకి ఇంటెలిజెన్స్తోని వాటిని మనం మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే ఈరోజు చూస్తుంటాం చర్చెస్లలో చాలా ఇంటెలి ఈ ఇంటెలిజెన్స్ దేవుని దృష్టిలో వెరితనం అంటాడు కాబట్టి మనం ఎంత వెరి వాళ్ళలాగానే ఉంటాం మనం ఆయన దృష్టిలో అందుకు ఆయన కనికరం మనకు అవసరం అన్నట్టు వీటిని చేసుకోవాలంటే కాబట్టి ఇది ఏ రీతిగా నువ్వు దీన్ని గ్రహించగలవు ముఖ్యంగా ఈ మహా వేష్య అయిన బబులోని దేనికి సంబంధించింది యువరాస్త్రి అన్నప్పుడు మనం ఆత్మీస్థితులునే అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మనము ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ నెలలు చూసినప్పుడు ఈరోజు కొన్ని విషయాలు నేను అది చూపిస్తున్నాను చూడండి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముఖ్యంగా మహాబగునికి సంబంధించిన బోధ ఎక్కడ ఆరంభమైందంటే పదమూడవ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది పద్నాలుగవ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది పన్నెండవ అధ్యాయం లక్ష మంది సాదృశ్యం అయితే పదమూడవ అధ్యాయం అంతా మృగానికి సంబంధించిన ఆరంభమవుతుంది అక్కడి నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు ఈ మహాబబులోను లేక ఈ స్త్రీ ఎవరు అనేది చూపించబడుతుంది మొదటి వసనాలు కొన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఈ స్త్రీ సంపూర్ణంగా ఎవరు అనేది అన్ని విషయాలలో లేక అన్ని సూచనల్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలా అన్ని చిహ్నాలయంలో ఉన్న చిహ్నాలన్నిటినీ అప్పుడే నువ్వు సరైన సత్యం రోజుకి రాగలవు లేకపోతే సగం సత్యం సగం అబద్ధం ఉండిపోతుంది వాకి నేను నువ్వు ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా ఈ అద్యాలు చెప్పలేవు నీ లైఫ్ లో మొదటి వచనం చూడండి అటు తర్వాత మహా అధికారం వేరొక దూత వాళ్ళు కొన్ని దిగు వచ్చిన మహిమ చేత భూమి ప్రకాశించండి ఇప్పుడు దీన్ని గ్రహించాల మహా అధికారం దూత తర్వాత అతన్ని మహిమ చేత భూమి ప్రకాశించండి కాబట్టి మహా అధికారం అంటే దూతలన్నిట్లోకి వెళ్ళా అధికారం కలిగిన దూత అని చెప్పబడుతుంది అక్కడ అయితే రెండవ సూచన ఏం చెప్తుందంటే అతన్ని మహిమ చేత భూమి ప్రకాశించింది కాబట్టి భూమి ఎటువంటి దూత అదొక క్లూ అన్నట్టు అపునికి అర్థమవుతుంది అన్నట్టు ఎవరు ఈ దూత అనేది బహుతేటగా అర్థమైపోతుంది ఎందుకంటే భూమి అంత ప్రకాశించి చేస్తున్నాడంటే ఇతను ఎవరు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నవాడవాడు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభుల వారి గురించి సూచిస్తుంది ఈ వాక్యం అతడు గొప్ప స్వరంతో ఏమంటున్నాడు చూడండి ఆర్పాటించి ఇట్లా మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను అయితే బైబిల్లో మనం ఛాన్సార్లు చూస్తూ ఉంటాం టూ టైమ్స్ ఎందుకు చెప్పేట గతంలో ఎవరికైనా జ్ఞాప్గా ముందో లేబితే లేదు కూలిపోయి కూలిపోయింది ఒకసారి చెప్తే సరిపోతుంది కదా టూ టైమ్స్ ఎందుకు రిపీట్ అవుతాయి కూలిపోయి కూలిపోయి అయితే కూలిపోయను అంటే గతంకి సంబంధించింది కదా కూలును అంటే భవిష్యత్తుకి సంబంధించింది అయితే ఆయన దర్శనంలో యోహాన్ భక్తుడుగా అనిపిస్తూ చూసి గ్రహించగలుగుతుండేంటంటే ఈ మహాబవులును ఎట్లా కూలిపోయింది ఎందుకు కూలిపోయింది అనేది అయితే ఎవరు నేను చూపించిన మహాబులు సంబంధించిన గుణగణాలు ఏంటనేది ఆ స్త్రీని సూచిస్తుందని చెప్తుండే ఆ స్త్రీ ఒక మృగం మీద కూర్చుంది అని చెప్తుంది దాని తర్వాత ఆ స్త్రీ ఏం చేసింది భూ దాని తర్వాత సకల ప్రజలను ప్రపంచంలో ఉన్న గొప్ప ఏ రీతిగా పాపంలోకి నడిపించింది అని మనం చూసినాం భూ అంటే అధికారం కలిగిన వాడు రాజు అంటే పరిపాలించేవాళ్ళు కాబట్టి భూ అన్నప్పుడు భూమి మీద ఉండేవాళ్ళు లేక భూమిని పరిపాలించేవారు భూమి దేనికి సంబంధించిందంటే గొప్ప జన సమూహానికి సంబంధించి గొప్ప జన సమూహాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరు అంటే యాజకులు మరియు పెద్దలు సంఘాల లాంటి పెద్దలు అన్నట్టు కాబట్టి యాజకులని మనం గ్రహించిన పైన వాళ్ళకి అధికారం దిగా ప్రజల మీద అయితే ఇది ఎందుకు కూలిపోయింది విషయాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు రెండో వర్షంలో గతంలో రికార్డింగ్స్ లో ఉంది డీటెయిల్డ్గా అది దయ్యములకు నివాస అంటే మహాబాబులోనూ దయ్యంలకు నివాస స్థలం అయిపోయింది ఇది మనం బయట చెప్తే కొంచెం కష్టమే అందుకే దాన్ని పసిపిల్లలకి చెప్పాము ఎప్పుడు ఇవి మనం ఎందుకంటే మహాబాబులోనూ మతపరమైన జీవితము క్రైస్తవ జీవితము అది దయ్యంలకు నివాస స్థలం అంటే ఏది చర్చల దయ్యం ఉందా అని మన మీద వ్యతిరేకంగా వస్తా అన్నట్టు ఒకవేళ అట్లా కాకపోతే ఇది ఎక్కడుంది మహాబాబులోనూ అక్కడ సూచన ఏముందంటే ఆ అది దయములకు నివాస స్థలం అన్నాడు అంటే అందులో రకరకాల దయ్యాలు ఉన్నాయని చెప్తున్నాడు తర్వాత చూడండి ప్రతి అపవిత్ర ఆత్మకు అది ఉనికి పట్టు అంటే నివాస స్థలం అది కూడా దాని అపవిత్రమును అసహ్యం ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను అలా నాలుగు రకాల విషయాలు మనం చూడండి మొదటి దయ్యంలు రెండవది అపవిత్ర ఆత్మలు మూడవది అపవిత్రములు అసహ్యమైన ప్రతి పక్షి కాబట్టి ఒక తేటగా ఈ మూడు మనకి చూస్తున్నాం దయ్యములకు నివాస స్థలము దాని తర్వాత అపవిత్ర ఆత్మకు ఉలిగి పట్టది దాని తర్వాత అసహ్యమైన ప్రతి పక్షి ముఖ్యంగా పక్షి మీరు వాడాల్సి అపవిత్ర ఆత్మ అంటే అది కళ్ళకి కనిపించింది దయ్యము అంటే కళ్ళకు కనిపించింది కానీ కళ్లకు కనిపించే పక్షి గురించి ఎందుకు చెప్తున్నాడు అది అసహ్యమైన ప్రతి పక్షి పోయిన వరం నేను చూపించిన జగన్ గ్రంథంలోని దర్శన ఐధ్వర్యంలో సంకుబుడి కొంగ గురించి ఆ శంకుబుడి కొంగ వాటిని ఇంగ్లీష్ లో స్టార్క్స్ అంటారు ఆ శంకుబుడి కొంగ బహు అసహ్యమైంది అపవిత్రమైందని నేను చూపించిన ఎందుకు ఆ శంకుబుడి కొంగ దాని రెక్కలు సగం తెల్లగా సగం నల్లగా ఉంటాయి తర్వాత దాని తల ఎప్పుడు ఇట్లా వెనకలికి దిప్పుకొని అరుస్తా ఉంటుంది అది భయం భయంకరంగా ఒకటి అక్కులు మీరు యూట్యూబ్ లో చూడండి మీకు తెలుస్తే నేను చూపిస్తున్నాను అనుకుంటా బహుశా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వైఎంసీ అని యూట్యూబ్ వీడియో తర్వాత ఆ సంకుబుడి కొంగ ఇతర పక్షుల గూళ్లను దోచుకుంటుందని నేను చూపించిన ఇతర గూళ్లను దోచుకొని అందులో అది పిల్లల్ని వదులుతుంది అన్నట్టు డ్లు పెట్టుకొని అంటే అది దొంగ అన్నట్టు ఇతరుల వాటిని దోచుకుంటేది అన్నట్టు ఖక్షులు ఉన్నాయంటే ఇవన్నీ అక్కడ వచ్చి చేరినాయని చెప్తున్నాడు చర్చ్ సిస్టంలో ఈరోజు ప్రపంచంలో కాబట్టి ఇప్పుడు ఈ గుంపులలో నువ్వు ఉంటే నీ పరిస్థితి ఏంది అంటే దానికి ఎటువంటి శిక్ష వస్తుందో ఈ మహాబౌళునికి ఆ శిక్ష నువ్వు కూడా పాల్గొందాల్సి కాబట్టి తీర్మానించుకోవాల్సింది ఏంటంటే అటువంటి సహవాసంలో నేను ఉండాలన్నా వద్దా చాలా మంది సమాధాన పడతారు ఏంటంటే నేను వాళ్ళ పాపంలో పాల్పొందను నేను పోతున్న అక్కడ పోయి వర్ష తీసుకుంటుంటే దేవుని గారు చెప్తారు దేవునికి నాకు హృదయం తెలుసు అన్ని సొంత తలంపులు ఉపయోగిస్తారు కానీ అక్కడ ఏమన్నాడంటే చూడండి ఇప్పుడు ఏలనగా సమస్తమైన జనులు జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యములు త్రాగి పడిపోయి ఈ రోజు నేను చూపిస్తా ఏంది ఇది ఈ మధ్య దాని తర్వాత దానితో వ్యభిచరించి భూలోక వర్తకులు దాని సుఖభోగం వల్ల మరియు ఇంకొక స్వరూపం ఇలాగో చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లను మొదటిదిగా రెండవది దాని తెగుళ్లలో ఏదో మీకు ప్రాప్తింపకుండానట్లను దానిని విడిచి రండి కాబట్టి ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి సమర్థించుకొని దాని సహవాసంలో జీవించే వారితో మాట్లాడుతున్నాడు వేరే ఒక స్వరం పరలోకం మీ దిగి వస్తుంది అంటే మనం ఒక తెలుసు పరలోకం అంటే ఎక్కడుంది మీ మధ్యలోనే ఉంది అన్నాడు కాబట్టి పరలోకం అంటే చర్చిలో ఇంకొక స్వరం వినిపిస్తుంది అందుకు నువ్వు నేను పోతుంటాం మనం వేరే ఒక స్వరం అన్నట్టు కానీ చూడండి దేవుని వాక్యం మొదటి మనం హెచ్చరిస్తుంది ఒకటే ఏంటంటే దాని దాని దాని సహవాసంలో నువ్వు ఉంటే దయ్యాలు నేను పట్టుకొని పీడిస్తాయి ఎందుకంటే వారి సహవాసము వేషధానతో కూడిన సహవాసం అన్నట్టు వారి పైకి భక్తికి కనిపిస్తారు కానీ వారి జీవితాలన్నీ బహు పాపూరితమైన జీవితాలు అటువంటి వారి సహవాసంలో నువ్వు ఉంటే నీకు డోర్స్ ఓపెన్ అవుతాయి నీ బుదైనా నువ్వు ఓపెన్ చేస్తావు వాళ్ళకి పనులు ఉన్న దయ్యములు అపవిత్ర ఆత్మలన్నీ నీలోకి వచ్చి కూర్చున్నప్పుడు నీలో అన్ని డౌట్స్ ఏర్పడతాయన్నట్టు ఒకప్పుడు పసిపిల్లలాగా చెప్పినవన్నీ వినేవాళ్ళం అన్నట్టు కానీ ఒక దశలో ఏమవుతుందంటే వినలేమన్నట్టు ఎందుకంటే ఈ డౌట్స్ నీకు అన్నట్టు ఎందుకంటే వాడు వాడు డౌట్స్ క్రియేట్ చేసేవాడు వాక్యం ఇది నిజమా అని ఆరంభించిన వాడు వాడే కదా దేవుడు చెప్పిండ ఇది తినొద్దని ఇది తింటే మీరు చస్తారని చెప్పిండా మీరు చావనే చావరు అని అబద్ధం చెప్పిండేవాడు అంటే డౌట్స్ క్రియేట్ చేసేవాడు అన్నట్టు కాబట్టి నీలో డౌట్స్ వస్తున్నాయంటే మటుకు ఖచ్చితంగా నీకు ఒక స్పిరిట్ నిన్ను రెచ్చగొడుతుంది అన్నట్టు కాబట్టి దాన్ని అసహించుకోవాలా దాన్ని ధృనీకరించాలా ప్రార్థనలో వెళ్ళిపోవాలి ఉపాసం ఉండాలా ప్రభు ఇది ఎంత మటుకు నిజం నాతో మాట్లాడినైనా గతంలో నేను చూపించిన కొన్నిసార్లు నెలలు నెలలు నేను ప్రార్థనలోకి వచ్చిండేవాడు అది మీనింగ్ అర్థమైనంత ఎందుకంటే చెప్పలేదు ఎంతమందికి లెటర్ రాసినా పాస్టర్లకి గొప్ప గొప్ప దైవజన్యాలకి లెటర్ రాసినా ఎవరు రిప్లై ఇవ్వలేదు అది బైబుల్లో ఇంటర్మీట్ కామె ఇంటర్నెట్ కామెంటరీస్ లో చూస్తే ఎక్కడ లేవు అది ఎవరు నేర్పాల ఎందుకు ప్రకటన గ్రంథం చదవరు తెలుసా చర్చెస్లలో వాటిని అర్థం చేసుకోవడానికి కష్టం కాబట్టి ఎవరు చెప్తారు ఎవరు ఒకరు ఉంటారు చెప్పాలి వాళ్ళు చేస్తారు ఆ రెడీమేడ్ కామెంటరీస్ బుక్స్ చదివేసి వస్తారు అంతే కానీ వాళ్ళు సొంతంగా కూర్చొని రీసెర్చ్ చేసి కనుక్కొని నోట్స్ రాసి వచ్చిన వాళ్ళ అంటే బహు తక్కువ మంది కనిపిస్తాడు ప్రపంచంలో బహు తక్కువ కదా కామెంటరీస్ చూసి చెప్తే ఏమవుతుందంటే కామెంటరీస్ రాసిన వాడికి బయలుపరచబడింది ఇక్కడ కూడా కాపీ వేస్ట్ చేసినట్లే కదా క్లాసులలో టీచర్స్ ఏం చెప్తారు తప్పు చెప్తే బిడ్డ తప్పు రాస్తారు కానీ అది తప్ప కరెక్ట్ అని ఎప్పుడు పరిశీలిస్తాడు పరిశీలించరు కదా సేమ్ సిస్టమ్ అన్నట్టు చర్చెస్ లా కూడా అది చిన్నప్పటి నుంచి ఏది వింటుంటారో అదే సత్యం అనుకుంటారు అన్నట్టు వచ్చి కొంత డిఫరెంట్గా చెప్తే ఇది అబద్ధం అంటారు అన్నట్టు ఇది సునాయసం కదా చెప్పడం అట్లా కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన పరిచర్యలు డిఫరెంట్ కాబట్టి బిర్యాన్ల గురించి మనం ఎన్నిసార్లు ధ్యానిస్తుంటాం మా పోస్ట్ల వీరు ప్రశలోనికుల కంటే గనులు ఎందుకు గనులు వచ్చిన వాడు ఎవడైనా కానీ వాడు చెప్పే వాక్యము ధర్మశాస్త్రానికి అనుసారంగా ఉందా లేదా వాక్యంలో ఉందా లేదా బైబిల్లో ఉందా లేదా అని పరిశీలించి వాటిని స్వీకరించిన వాళ్ళు అన్నట్టు వీళ్ళు కాబట్టి వాళ్ళు గనులు అని సాక్ష్యం పొందుకున్నారు అన్నట్టు దేవుడి నుంచి నీ పరిచర్య కూడా అంతే చెప్పబడింది ప్రభు వలన కలిగిందా లేదా నీ పరిశీలించే బాధ్యత మీరే ఎందుకంటే స్వీకరిస్తే ఏం జరుగుతుంది స్వీకరించకపోతే ఏం జరుగుతుంది అని నువ్వు గ్రహించా ముఖ్యం చూడండి చర్చ సిస్టమ్ ఎట్లా తయారైంది మహాబగులో తయారైంది అని చెప్తున్న వాక్యం దాని తర్వాత అది దానికి ఖచ్చితంగా దుస్థితి తప్పదు ఎందుకంటే పెద్ద పత్రికలు అయినసర నేను చూపించిన గతంలో తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది అది దేవుని ఇంట ఆరంభమైనాక తుదకు ఇలోక్రస్ల వారికి పోతే వారి గతి ఏమిటి అని అక్కడ వాక్యం వారి పరిస్థితి ఎట్లుంటుంది ఒక ఘోరంగా ఉంటుంది అన్నట్టు అంటే నీకెందుకు చర్చకెందుకు తీర్పు అంటే అది దయ్యంలో నివాహ స్థలం అపవిత్ర ఆత్మలకు ఉనికి పట్టైపోయింది అపవిత్రం అసహమైన ప్రతి ఉనికి పట్టాయి ఏ చర్చ కూడా స్వీకరించదు చెప్తే ఈ వాక్యం అందుకు వాళ్ళకి ఇష్టం ఉండదు ఈ వాద్యాలు జానించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావు ఒకవేళ ఏ రీతిగా మనం చెప్తే తృడీకరిస్తాను కాబట్టి ఇక్కడ ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్స్ కాదు ముఖ్యంగా అవసరం నీకు దైవికమైన జ్ఞానం అవసరం దేవుని జ్ఞానం అందు వరదలు వాక్యం అదే చెప్తుంది కొలసల అష్టపత్రిక దేవుని జ్ఞానం అందు దేవుని చిత్తం కాబట్టి అది దేవుని జ్ఞానం నీకు అనుగ్రహించబడితేనే నువ్వు ఎప్పటికీ వీళ్ళని చూడలేవు వీటిని గ్రహించలేవన్నట్టు అయితే దాని పాపములు ఐదో వర్షంలో దాని పాపంలో ఆకాశం అంటున్నవి దాని నేరంలోని దేవుడు జ్ఞాపకం చేసుకొని అది ఇచ్చేయిన ప్రకారము దానికి ఇయ్యడి దాని క్రియలో చొప్పున దానికి రెట్టింపు చేయడి అది కలిగిన పాత్రలో దాని రెండంతలు కలిపి ఎందుకు చూడండి దాని నేచర్ అంటే ఈ మతపేల జీవితం ఎట్లా తరే అది ఏడవ వర్షం నేను రాణిగా కూర్చుండు అంటే ఐశ్వర్యంతో తొలదూగుతుంది అన్నట్టు నాకేం కాదు లేదా మస్తు డబ్బు ఉంది నాకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే నేను హాస్పిటల్కి పోయి ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకుంటా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా పైసలు పడేస్తా ఎట్లా కోర్టు అయితే పైసలు పడేస్తా ఏ వస్తువు కాదినా పైసలు పడేస్తా అట్లా అట్లా తయారైందన్నట్టు దేవుడు నన్ను సమృద్ధిగా ఆచరించి అని చెప్పే చూడండి అది నేను రాణిగా కూర్చుండా నేను విదవరాలను కాను దుఃఖము చూడనే చూడనని నాకేం కాదు నేను అమాంతంగా ఎత్తపడతాను అనుకునేది అన్నట్టు మనుషులు కనుక అది తను తాను ఎంత గొప్ప చేసుకొని సుఖ భోగములను అనుభవించను అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయుడి కాబట్టి దేవుని యొక్క తీరు పేరు ఎత్తు ఉంది జీవితం కదా తను తాను ఎప్పమైన జీవితం మీరు హెచ్చించుకుందన్నట్టు సుఖ భోగులను అనుభవిస్తా ఉంది కాబట్టి దానికి వేదన దుఃఖంని కలుగు అయితే ఈ సుఖ భోగములకు సంబంధించిన విషయాలు నేను సూచిస్తున్నా ముఖ్యంగా వారం మనము ఈ యొక్క మహాబబులోను లేక మహావేశ్య అయిన బబులోను అన్న అంశం గురించి ధనిస్తున్నప్పుడు కొన్ని వాక్యాలు మనం చూసినాం మాకు గొప్ప పట్టణం ఏందనేది ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో కూడా దాని చెప్పబడింది అంటే నినివే పట్టణం ఒక మహాపట్నము ఎరుసలము ఒక మహాపట్నము లేదా ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చడంలో అది మహాపట్టణము చూడండి ఒకసారి ప్రకన గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూడండి ప్రకటన గంధము పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో వేరే ఒక దూత అనగా రెండవ దూత అతన్ని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన విభిచన మధ్యమును జనములకు త్రాగించి ఈ మహాబబులోను కూలిపోయను కూలిపోయను అని చెప్పాను కాబట్టి మహాబబులోను ఇంగ్లీష్ లో And there followed another angel, saying, Babylon is fallen, he is fallen, that great city. Because in the English language, there is a different student. Here, the Babylonians are the royals. Why? The Babylonians are the same. The Babylonians are the same. But the English question is, బబలోన్ ఇస్ ఫాలెన్ ఇస్ ఫాలెన్ దట్ గ్రేట్ సిటీ ఎందుకు అంటే ఎందుకు పడిపోయింది అది మనుషులకు సత్యని ప్రకటించాల్సింది బయ అది అపదని ప్రకటించినట్లెప్పుడు మహాదేకంత కుడిన తన విచార మాధ్యమను సమస్త జనలకు dragించిన ఈ మహాబబలోను కూలిపోయిన కూలిపోయిన అని చెప్పాలి ఎందుకు కూలిపోయింది అంటే ప్రజలకు సత్యాన్ని ప్రకటించాల్సింది పోయి ఇది అబద్ధాన్ని ప్రకటించింది ఎట్లా అంట వ్యభిచార మధ్యము త్యాగించింది వ్యభిచార మధ్యాన్ని త్యాగి త్యాగించిందంటే వ్యభిచారము అనేది ఏందనేది మనం ఈరోజు కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోవాల్సి వస్తుంది ప్రటన గ్రంథము అధ్యాయంలో కూడా అనేక పర్యాలు ఈ మహాభవులోను లేక మహా గ్రేట్ సిటీ అనే అనే వాక్యం చెప్పబడింది రెండోసారి ప్రటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద పద వచ్చడం చూడండి ఇప్పుడు ఎనిమిదో నుంచి చూస్తాం అందుచేత ఒక దినం దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరుమును వచ్చను దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును కాబట్టి ఇప్పుడు ఆత్మీయ ఉన్న మహాభవులను అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడిన తర్వాత తొమ్మిదో వర్షం చేయడం దానితో వివిచారం చేసి సుఖభోగమునుభవించిన రాజులను రాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరం నుండి నిలబడి దాని దహనం దహన ధూమంను చూచినప్పుడు దాని విషమే రొమ్ము కొట్టుకొనిచు ఏడ్చుచు అయ్యో అయ్యో పుబులోను మహాపట్టణమా గ్రేట్ సిటీ బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చాను కదా అని చెప్పుకుందరు అందరూ లొక్కస్తులందరూ లోకంలోని వర్తకులు ఆ పట్టణం చూచి ఏడ్చిచ్చు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నంలో ఉద్యములు సన్నపు నార బట్టలు ఊద రంగు బట్టలు పట్టుబట్టలు రక్తవనకు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బ రాణును వస్తువులను మిక్కిలి విలోగల కర్ర ఇత్తడి ఇనుము చలువరాళ్లు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన దాల్చిన చెక్క ఓమము ధూప ద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షరసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలుగా వాటిని గుర్రంలను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీద ఎవడును కొనడు అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతుంది అంతా బిజినెస్ సంబంధించిందని చెప్తుంటాడు మహాబబులోని అంతా బిజినెస్ అంటే చర్చ సిస్టమ్ అంతా బిజినెస్ కి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క శిక్ష ఏ రీతి ఉండబోతుంది ఆయన శిక్షించినప్పుడు ఎట్లుంటుంది పద్నాలుగు వచ్చే నీ ప్రాణంనకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయింది నృత్యమైనవన్నీయో దివ్యమైనవన్నీయో నీకు దొరకకుండా నశించిపోయినవి అవి ఇక మీదట కనబడని కనబడవు అని చెప్పుకొనొచ్చు దాన్ని కూర్చి దుఃఖపడదురు ఆ పట్నం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచ్చు దుఃఖపడచ్చు అయ్యో అయ్యో సనపు నారబటలను ధూము రక్త వర్ణములను వస్త్రములను ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడున్న మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ప్రతి నావికుడును ఎక్కడి ఎక్కడికైనాను సభులు చేయ ప్రతి వాడు సముద్రం మీద పని జీవనము చేయు వారందరూ దూరంగా నిలిచి దాని దహనం ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమమ సమానమైనది ఏది అని చెప్పుకొని చూ కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచ్చు దుఃఖించు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులేరి చూడండి మతప జీవితం వల్ల అది ఒక్క గడిలోనే పాడైపోయాను అని చెప్పుకొని చూ కేకలు వేచుండాలి కాబట్టి దేవుడే ఆ మహాపట్నంకి తీర్పు తీస్తుండు అన్న విషయం ఇక్కడ నేర్చుకుంటున్నాం అంటే పద్దెనిమిదవ అధ్యాయ పద్దెనిమిదవ అధ్యాయం అంతా ఈ మహాబబ్బ లేక వేశ్యంగా తయారైన ఈ మహాబబులోనికి దేవుడు శిక్ష ఇస్తున్నాడు అనేది చెప్పబడుతుంది ప్రతి విషయంలో అది దాని సూచనలన్నీ దానికంటే దానికి కలిగిన గుణగణాలన్నీ చూపిస్తున్నాడు దేవుడు కాబట్టి ఈ సూచనలన్నిటిని నువ్వు అర్థం చేసుకుంటేనే కానీ ఇది మతపరమైన జీవితం అని నువ్వు ఎప్పటికీ స్వీకరించవు దీని నువ్వు తృణీకరిస్తావు నీ లైఫ్ అంతా ఎందుకంటే చర్చి అట్లా లేదు ప్రజర్ అంటారు అది మనం అన్నది కాదు కదా ప్రవరాలా కాదు తీర్పు దేవుని ఇంటి వద్ద ఎందుకు ఆరంభమవుతుంది ఫస్ట్ చర్చికి అని ఎందుకన్నాడు ఈ లోకస్ అనొచ్చు కదా ఎందుకంటే ఎవరు యేసు ప్రభుని తృణీకరిస్తారో వాళ్ళకి మరణం వాక్యం కుమారుని స్మరణ తినకపోతే ఖచ్చితంగా మరణించిన వారే అని వాక్యం కాబట్టి ఆయన తృణీకరించిన వారంతా మరణ మరణానికి పాత్రులు కానీ చర్చకే ఎందుకు మరి దేవుని ఇంటికి ఎందుకు తీర్పు ఒక్కొక్క క్లూతోనే ఇవన్నీ బ్యాగ్ వెళ్ళిపోతే తెలిసిపోతే అంటే చర్చ్ తయారైంది అన్న విషయాన్ని ఆ జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు ఎవరు రాజులు ఎవరు ప్రభులు ఇరవై ఒకటో వర్షం లేదు దానికి ముందు చూడు పరలోకమా పరిశుద్ధులారా అపోస్తలారా ప్రవక్తలార దాన్ని గురించి ఆనందించుడి పర్లోకమా పరిశుద్ధులారా అపోస్తలారా ప్రవక్తలారా ఇది ప్యాటర్న్ ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా నాలుగు ఉన్నాయి ఇక్కడ పరలోకం అక్కడ జీవించే వాళ్ళందరూ దాని పరిశుద్ధులారా అప్పోస్తల దారా ప్రవక్తల దారా నలుగురు ఉన్నారు ఇక్కడ నలుగు రకాల సృష్ట్యంలో నలుగు రకాల సృష్టం ఉండరు మొత్తం పరలోకము అంటే అక్కడ ఉండే ప్రపంచాలు అక్కడ పరలోకంలో జీవరాశులన్నీ మనుషులు లాగా వాళ్ళు వాళ్ళు ఉంటారు ఈ పరిశుద్ధులు ఎవరు ఎవరు ప్రవక్తలు ఎవరు వాళ్ళతో మాట్లాడుతున్నారు దాని గురించి ఆనందించుడి ఎలాగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పఠను తీర్పు తీర్చి ఉన్నాడు ఇరవై వచ్చినము దేనికి సంబంధించిందంటే పలిపీటకు క్రింది ఆత్మల గురించి వాళ్ళందరూ నాదా సత్యస్వరూపి ఎందాక ఈ పుణ్యవాసులకు తీర్పు తీర్చగా ఉంటావు కొంతకాలం ఆగండి మీ సహదాసుల మీ సహదాసుల లేక మీతో పాటు సవాళ్ళ సేవకుల వీళ్ళతో పాటు సమానమైన విశ్వాసుల సంఖ్య సంపూర్తి అయ్యేంత వరకు అంటే తక్కిన వాళ్ళందరూ హతసాక్షులు అయ్యేంత వరకు కొంతకాలం ఆగండి అంటున్నాడు దాని నేను తీర్పు తీరుస్తున్నాడు ఇదే ఆ తీర్పు అన్నట్టు ఇరవై కాబట్టి పరిశుద్ధులని హింసించింది అపోస్తలని హింసించింది ప్రవక్తులని హింసించింది తర్వాత పరలోకమాన్ని ఎందుకంటే దేవదత్తులు వచ్చినప్పుడు దేవతత్వం కూడా వీళ్ళు తిరస్కరించారు కదా లోతుకాలను మనం చూస్తాము మన రైతే ఒకటి కాబట్టి పరలోకమా ముఖ్యంగా ఆనందించం అంటే మనము ఎందుకు దీన్ని ఇట్లా అర్థం చేసుకుంటున్నారు పరలోకానికి సంబంధించింది పరలోకం అంటేనే చర్చ కదా పరలోకం అంటే వాళ్ళు దేవుని రాజ్యం పరలోకం అది ఎక్కడుంది మీ మధ్యలో ఉన్నాడు మీ హృదయంలో ఉంది అంటాడు దేవుడు వాటి చర్చి గురించి మాట్లాడుతున్నాడు అంటే లక్ష నలభై నాలుగు వేల మంది సంబంధించిన విషయాలు ఇవన్నీ ఈ నలుగురు గుంపులు పర్లోకము పరిశుద్ధులు అప్పుస్తులలు ప్రవక్తలు వీళ్ళంతా లక్ష వేల మందికి సాదృష్టం ఎందుకంటే వీరి ప్రయాసం అంతా గొప్ప జనాన్ని బయటికి లాక్కొని రావడమే కాబట్టి చర్చికి తీర్పు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొదటి రంగు రెండు గుంపులు తెగవబడి చత్తరు అనుంది ఉంది వాక్యం జగ్ర గ్రంథాలు చూస్తాం మనం సర్పండి తేళ్లు తెగవబడి చత్తాయి శాశ్వతంగా నరకానుభూతయ్యాయి గొప్ప జన సమూహాన్ని మటుకు అగ్నిలో బంగారంలో వెండిని శుద్ధీకరించినట్లు అతను వాటిని బయటికి తీసుకొస్తాడు అంటే వాళ్ళు మటుకు మహాశ్రమలలో కోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు చెప్పబడ్డ సత్యాన్ని స్వీకరించలేదు వాళ్ళు దాన్ని ఆహ్వానించదు వారి సొంత తలు తెలివితే అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా చాలా మంది చర్చస్లలో వెరీ ఇంటెలిజెంట్ కలిసి ఉంటారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎంబీఏలు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ ఉపయోగిస్తారు అన్నట్టు వాళ్ళ లాజిక్స్ ఉపయోగిస్తారు ఉపయోగించి ఏదా పిచ్చితనం అనేసి నింతులని కలుస్తారు అన్నట్టు వారికి ఇది వెరీతనంగా ఉంటుంది అన్నట్టు అందుకు వాళ్ళు నశించిపోయే వారికి అందుకు దాన్ని తృణీకరించడం వలన వాళ్ళు దేవుణ్ణే తృణీకరిస్తుంటారు అనే విషయం ఇది మొదటి నుంచి జరుగుతుంది నేను నా పియకుమారుడు తండ్రి మాట్లాడుతున్నాడు నేను అందరూ ఆనందించినను నేను మాటలు గైకొనివి తండ్రి మాట్లాడిన మాటలు అవి ఆయన గై కొన్నరా చిన్న గుంటే స్వీకరించాడు కదా ఆయన ఉన్న కాలంలో తర్వాత అపోసుల బోధనలు ఎంతమంది స్వీకరించారు వారిని కూడా హిచ్చి తర్వాత చేసి హింసించి ఇది యుగ దేవత ఆత్మ అనేది నీ రోజు కూడా అంతే నువ్వు నేను చెప్తున్న మాటలు ఎంతమంది వింటున్నారు చెప్పండి అట్లా వినేసి తుడుచుకొని వాళ్ళే కానీ ఆసక్తితో తపనతో దీని అన్నిటి నేను నేర్చుకోవాలా దేవుని వాక్యంలో ఎదగాల అని ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు మన గ్రూప్ చూస్తే దగ్గర దగ్గర హండ్రెడ్ పీపుల్ ఉన్నారు గ్రూపులో ఏ రోజు కూడా హండ్రెడ్ పీపుల్ లాగే అయినారా అక్కడ తెలిసిపోతుంది కదా ఎవరికి ఆసక్తి ఉంది ఎవరికి ఆసక్తి లేదని నేను చూపించిన కంటిన్యూస్ గా వాక్యంలో ధ్యానించిన వారు ప్రార్థనలు జీవించిన వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ వైరసెస్ కి బానిసలు కారణం ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నిన్ను కాపు దహించు అగ్ని కాబట్టి నీ దగ్గర అగ్ని ఉంటే ఏమవుతుంది వైరస్లు ఎట్లు వస్తే ఏవి రాలేవు అవి దృష్టి క్రియాలి కదా అవన్నీ అవి నేను ముట్టలేవు కాబట్టి ఆ మగులును లేక మహావేశంగా తయారైన ఈ మహా పట్టణము ఏ రీతిగా తీర్పు తీర్చబడుతుంది అన్న విషయము మనం ఇరవై వచనంలో చూస్తా ఉన్నాము తర్వాత దానికి సంబంధించిన మరి అనేకమైన సూచనలు ఉన్నాయి బలిసుడైన తర్వాత బలిసుడైన ఒక దేవ ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగు మహాబ పట్టణమైన బగులోను వేగంగా పడదనబడి ఇక ఎన్నటికిని కనబడకపోను అతనిబంధన కాలంలో కూడా అదే జరిగింది ఇక ఎన్నటికిని కనబడకపోవనంటే దాన్ని ఎవరు బయటికి తీలేరని కూడా రాయబడింది వాక్యం కాబట్టి ఈరోజు అది తీయలేదు ఇక్కడనేమో మళ్ళీ తీయలే అది అది ఎన్నటి కనిపేది అప్పుడే ఉంటాయి పాత నిబంధన కాలంలో మళ్ళీ కొత్త నిబంధన కాలం మీద చెప్పబడుతుంది ఈ వాక్యం అంటే ఇది ఆత్మీయంగా ఉన్నది అన్నట్టు అది ఆత్మలో కూడా కనిపించదు అని చెప్తున్నాడు ఈ వాక్యం ఒకప్పుడు నిజంగా ప్రకృతి సహజంగా కనిపించాడుది అది లేదు ఈరోజు ఇప్పుడున్న దీ కూడా ఆత్మీయ స్థితిలో ఇది కూడా ఎన్నటి కనిపించకపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఎన్నటికీ కనబడకపోవడం కాబట్టి మతపరమైన జీవితంలో మనుషులు ఐశ్వర్యవంతులవుతారు అన్న విషయాన్ని తక్కిన వర్షాలన్నీ జ్ఞాపం చేయబడతాయి అన్నట్టు చూడండి ముప్పై ఇరవై మూడో వర్షంలో ఏమని చెప్పబడిందో ముందు నీ వర్తకులు భూమి గొప్ప ప్రబలై ఉండేరి జనములన్నీ నీ మాయాతంత్రముల చేత మోసపోయేరి కావున వైనికులు యొక్కయో గాయకుల యొక్కయో పిల్లన ఊదు వారి యొక్కయో గోరలు వారి యొక్క ఈ శబ్దం ఇక ఎన్నడని నీలా ఉండబడదు మరి ఏ శిల్పమైనను చేయు శిల్పి ఎవడను నీలో ఎంత మాత్రమే కనబడడు ఇవన్నీ ఉన్నాయని చెప్తాడంటే వీళ్ళు విగ్రహార అని చెప్తున్నారు విగ్రహాన్ని ప్రోత్సహించేవాడు శిల్పి ఉన్నాడు అంటే విగ్రహాన్ని ప్రోత్సహించిన ఎవడో మీకు తెలుసు చర్చలు తర్వాత వీళ్ళు ఎవరు అంటే అన్ని సూచనలు ప్రతి చిహ్నాన్ని నువ్వు వెతుకుతేం జరుగుతుందంటే మహాబగుల్లోనూ ఈ స్త్రీ వేషగా తయారైంది ఎట్లా తయారైంది అంటే ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు మీకు చూపిస్తా ఈ స్త్రీ ఎట్లా వేషగా తయారైంది ఇవి కన్యక ఒకప్పుడు ప్రేవునికి ప్రభుకి ప్రధానం చేయబడిన స్త్రీ ఈరోజు ఎందుకు అట్లా తయారైంది పాత నిబంధన కాలంలో కూడా ఇష్టాలు దేవుడు ఒక కన్యక తయారు చేసుకున్నాడు కానీ ఆయన తృణీకరించిందనే చెప్తాడు అది మీకు సంభవించకుండా ఉండిలాగానే జాగ్రత్త పడండి అని కూడా హెచ్చరిస్తాడు అంటే రెండవసారి పెళ్లి కుమార్తె లాగా సిద్ధపడిన ఈ యొక్క మతపరమైన జీవితము అది కూడా పాత కాలపు కన్యాకలాగానే తయారవుతుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నారు దేవుడు కొంతకాలం కిందట మనము ఎస్టీర్ గ్రంథం అందిస్తే ఈ విషయాన్ని మేము చూపించిన అహర్షురోజు రాజు వార్సిక దేశపు రాజు కదా ఆ రాజు దగ్గర దగ్గర నా జ్ఞాపం కోసం లేదు ఎన్ని కౌంట్రీస్ ఎన్ని దేశాలకి రాజు ఉండడం మొదటి వచ్చ మొదటి అధ్యయనంలోనే ఉంటుంది ఆహసరోజు రాజు తన భార్య వాస్తి ఆమెని ఆ దర్బార్లోకి రమ్మంటే ఆమె రాదన్నట్టు అప్పుడు అందరు రెచ్చగొడతారు ఆమెని పనిష్ బహిష్కరించాలని బహిష్కరించినట్లే మనం చూస్తాం కౌంటీస్ అని ఉంది కదా ఇంగ్లీష్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ కౌంటీస్ అంటే అందులో ఇండియా కూడా ఉందని ఉంది అక్కడ వాక్యం కాబట్టి అంటే ఆల్మోస్ట్ ప్రపంచం పరిపాలించిన రాజు అన్నట్టు వాస్తి తన భార్య మొదటి భార్య ఆమె ఆయన పిలిస్తే ఆయన పిలుపుని తృణీకరించింది తృణీకరించినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు ఆమెను బహిష్కరించదు ఒక రాణిని అంత గొప్ప రాణి నూట ఇరవై రాణి ఆమెని బహికరించి తన బద్ద తర్వాత ఏమైంది మనకు తెలుసు అదస అనే అమ్మాయిని తన మామ ఎట్లా సిద్ధపరిచిండు దాని తర్వాత ఆమె తనకి రాజుకి భార్య గౌడ మనం ఇస్తాం ఉపమాన రీతిగా మనం చూడాల్సింది ఏంటంటే ఉపమాన రీతికి అర్థం చేసుకోవాల్సిందే కానీ అహేశ్వరాజు రాజు ప్రపంచానికంతా రాజులాగా ఉన్నాడు మహారాజులాగా చక్రవర్తి కానీ తన మొదటి భార్య వినలేదు కుమార్ రీతిగా మీకు తెలుసు ఇప్పుడు అర్థమవుతుంది ఇస్వాల్ ఎట్లా తయారై మరి రెండవ భార్య వచ్చినాక మొదటి భార్య స్వీకరించిండా తిరిగి లేదు కానీ మనకు తెలుసు ఇస్తే జీవన విధానము ఆయన ప్రయాసము ఎంత కష్టపడింది అని ఆయన ఆమె లేకపోయింటే ఇస్వర్ఫాల్ అందరూ నశించేవారు ప్రపంచాత్మకంగా నూట ఇరవై కౌంటీస్ లో ఆ ఉత్తరాలు పంపించింది ఆయన చంపమని వాళ్ళందరినీ నిర్మూలించమని ప్రపంచం అంతటా నిర్మూలించేవాళ్ళు అప్పటికే వాళ్ళు చెదిరిపోయినారు కానీ ఆయన ఒక్కటి ఆమె ప్రార్థనా జీవితం ద్వారా ఆమె ఆమె త్యాగపూరితమైన జీవితం ద్వారా నేను మరణించిన మరణిస్తా తప్పదు విలవనప్పుడు రాజు నేను కోరుతున్నా కాబట్టి విరుద్ధం అయినా కానీ నేను మరణించెడీగా ఉన్నా కానీ వీళ్ళందరి కొరకు అన్నట్టు ప్రయాసపడింది అయినా గురించి నాకు కాబట్టి పాత కాలపు స్త్రీ కన్యకలాగా పెళ్లి కుమార్తె లాగా సిద్ధపడిన స్త్రీని దేవుడు విడిచిపెట్టిండు ఆ మోస మనం చూసినాము నేను ఇక మీదట మిమ్మల్ని దాటికొని మీ దగ్గరికి ఎప్పటికీ ఎందుకు వాళ్ళు తృణీకరించరు కాబట్టి ఎప్పటికైనా వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలంటే ఏసుక్రీస్తు మార్గం తప్ప వేరే మార్గమే లేదు వాళ్ళకి కానీ నేను విన్న చర్చ స్థాయిలో చెప్పడం ఈసాఖి దేవుడు స్పెషల్గా ఎన్నుకున్నాడు బడుగురాని కానీ కాదు ఎక్కడ లేదు వాక్యం అట్లా దేవుని ఇష్టాలుగా మనల్ని మార్చుకున్నాడు ఆయన దృష్టిలో దేవుని ఇష్టాలంటే ఒకటే నువ్వు పాత నిబంధన కాలంలో బ్రతికినా కృత నిబంధన కాలంలో బ్రతికినా ఆయన చిత్తాన్ని కట్టుబడి ఆయనకి వేదలు చూపించి ధర్మశాస్త్ర విధులు అన్నింటినీ పాటించిన వాడే వాటిని వ్యతిరేకించి తిరుగుపడతాం చేసిన వాడు ఎట్లా రక్షింపబడతాడు కాబట్టి వాడు రక్షింపడాలంటే ఏసుప్రభు మార్గం తప్ప వేరే మార్గమే లేదు కానీ వాళ్ళు ధృవీకరించారు కాబట్టి వాళ్ళకి అవకాశమే లేదన్నట్టు ఇంకా ఈరోజు కూడా మీకు తెలియదు కానీ వాళ్ళు మనలాగా ధర్మశాస్త్రం ధ్యానించారు వారికి బైబుల్స్ లేవు వారికి వేరే పుస్తకాలు ఉంటాయి బైబిల్ని అని తాలుమూడు అందులో పాపము అనే పదాలు ఉండవు రక్షణ అవసరం అన్న పదాలు అసలే కాబట్టి నేను పాపిని అని వాళ్ళు ఎప్పుడు తెలుసుకోరు నాకు పాపం నుంచి విడుదల అవసరము అని కూడా ఒకరు తెలుసుకోరు అన్నట్టు ఈసారి పదల కాబట్టి వాళ్ళందరూ నశించిపోయినట్లే కానీ వాళ్ళకి మార్గం అంటే ఏసు ప్రభుని స్వీకరిస్తేనే కానీ వాళ్ళ రక్షణ పొందలేనన్నట్టు ఈరోజు వన్ పర్సెంటే క్రైస్తవులు విశాల్ కాబట్టి ఇరవై మూడో దీపపు వెలుగు నీలో ఇంకానూ ప్రకాశిం పనే ప్రకాశింపదు గురించి మాట్లాడుతున్నాడు ఆత్మీయ ఇస్రాయల్ బైబుల్ అంతట్లో ఒకటే ఇస్రాయల్ అది పాత నిబంధన గాని కృత నిబంధన గాని ఒకటే ఇస్రాయల్ ఆయన వాక్యాని ఈ విధేత చూపించి ఆయన స్వరాన్ని విని తిరువర్తనం నుంచి బయటకు వచ్చి ఆయనని వెంబడించడం సంపూర్ణంగా హృదయానుసారంగా కానీ వీళ్ళు తృణీకరించిన వాళ్ళు ఎవరు మతపరమైన జీవితం చివరికి ఇక నీలో నీలో ఇక నూ ప్రకాశింపనే ప్రకాశింపదంటే నీలో దీపం ఆరిపోయింది పెండ్లి కుమారుని స్వరమును పెండి కుమార్తె స్వరంలో నీలో ఇక ఎన్నడను వినబడవు అని చెప్పాను చూడండి ఇస్లాది పదాలని ఎట్లా దేవుడు ధృవీకరించండో మతప్రదమైన క్రైస్తవ జీవితాన్ని ఇట్లా ధృవీకరించండి ఇది సెకండ్ టైం ఎలాగేది చరిత్రలో అంటే ఇది ఆల్రెడీ ఇక ఎన్నడను విన ఎన్నడను వినబడవు అని చెప్పాను ఇంకా ప్రకాశం పదు అంటే అదొక అదొక వాగ్దానం లాగా క్యారీ చేసింది అయిపోయింది కాబట్టి దీపము నీలో ఇక ఎన్నడనో ప్రకాశింపనే ప్రకాశింపదు ఎందుకు మొదటి రెండు గుంపులు దేవునికి తూరికి పడుతుందని చేసినాయి కాబట్టి చర్చిలో సర్పంలో వాటిలో ప్రకాశం ఉండేది వాళ్ళకి వెలుగు ఉండేది అన్నట్టు వారు పెండి కుమారుని స్వరం వినారంటే ఏసు ప్రభు యొక్క స్వరం విననే లేదు వాళ్ళు ఎప్పుడు కూడా అందుకే అనేక పర్యాలు కొంచెం హెచ్చరిస్తుంటాను సేవ ఫాస్టర్స్ కాన్ఫరెన్సెస్లలో మీరు దేవుని సేవకులు ఇంత కాలంగా కష్టపడి సేవ చేస్తున్నారు కదా ఎవరన్నా మిమ్మల్ని అడిగితే యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే నువ్వు చూసినావా అడిగితే ఏం జవాబిస్తావంటే ఎవరి జవాబు ఇవ్వలేదు నువ్వు చూసినవా ప్రభుని అని సవల్ చేసే కాలం వచ్చేసింది నువ్వు స్టేజ్ మీదకి ఎక్కి యేజు ప్రభు అందరికీ దేవుడు చెప్పిన రోజు ఆడియన్స్లకి వెళ్ళి కొందరు తుండగులు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా నువ్వు చూసినవా అంటే నీ పరిస్థితి ఏంది నువ్వు సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాడికి నువ్వు జవాబు ఇవ్వలేదు నువ్వు చెప్పగలవా నేను ఏ శుభ్ర అని ముఖాముఖిగా చూసినా అని ఏ పాస్టర్ అని చెప్పగలడా నువ్వు ఆయన స్వరం విన్నావా అని వాడన నువ్వు చెప్పగలవా నేను విన్నాను ధైర్యంగా ఒకవేళ నువ్వు చెప్తున్నావేమో ధైర్యంగా వాడని అబద్ధం చెప్తున్నాడు నేను చూసిన దేవుని ఏ ముఖాముఖిగా ఆయన స్వరం నేను విన్నా అని ధైర్యంగా చెప్పగలడా వాడన్న సేవకుడు నేను పోయినసారి పాస్టర్స్ కాన్ఫరెన్స్ కి రేజ్ చేసిన టాపిక్ ఈరోజు స్టేజ్ లో మీద అడుగుతున్నారు ఆ ప్రేషన్ లో స్టేజ్ ఎక్కినావంటే ఆడియన్స్ అడుగుతున్నారు కేసు ప్రభు డైరెక్ట్ గా తన నోటి మాట ద్వారా నేనే ప్రభుని నన్ను మీరు సేవించాలా నన్ను మీరు వర్ష అని ఎక్కడ చూపించండి వాక్యం తన నోటిలో తనే తన తన తానే చెప్పిండ నేనే ప్రభుని నేనే దేవుణ్ణి నన్ను ఆరాధించాలా ఎవరు చెప్పలేకపోతున్నారు నాకు కూడా ఇచ్చేది ప్రశ్న మన బ్రదర్స్ ఉండే కొంతమంది ఆ రోజు ఆడియన్స్ లో కానీ నేను చూపించిన ఆయన డైరెక్ట్ గా నోట్ ద్వారా చెప్పిన మాట కాబట్టి సరే చెప్పినా వినని స్థితిలో ఉంటారు చూడండి ఎందుకంటే వారికి దేవత యుగ దేవత కల్పించు వారి చెవులు మూసేసిండదు నువ్వు ఎంత డైరెక్ట్గా ఇంత తేటగా చూడు వాక్యమని చెప్తే కూడా వాళ్ళు స్వీకరించారన్నట్టు అందుకని మనకు తెలుసు వారి ముందు మనము ముత్యా కలిగినట్లే ఉంటుంది వారి పరిస్థితి కాబట్టి ఈ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుంది పగులోనికి దీపపు వెలుగు నీలో ఇక ఎన్న ఇక నీలో ఇక ప్రకాశింపనే ప్రకాశింపదు దేవుడు మాట్లాడుతున్న మాట అది పెండి కుమారుని స్వరమును పెండి కుమార్తె స్వరమును పెండి కుమార్తె స్వరం అంటే నీకు అర్థమవుతుందా పెండ్లి కుమారుడు ఎవరు ఏ స్లో వాకు ఆయన స్వరం వినలేని స్థితిలో ఉంది ఈరోజు చర్చి పెళ్లి మార్తే స్వరం అంటే సంగము చెప్పే వాక్యం కూడా వినలేకపోతుంది మనం పెళ్లి కుమార్తె కదా నువ్వు నేను వాక్యం చెప్తున్నామంటే మన స్వరం అది పెళ్లి కుమార్తె స్వరం ఎట్లా స్వరం విననే చేతులు ఉంది చర్చు కానీ మనం చెప్తుంటే కూడా వింటలేదు అన్నట్టు ఇక ఎన్ను వినబడదు ఎందుకంటే నీకు ఆ టైం నీకు ఇచ్చిన నేను చాలా టైం ఎంతో ఒప్పికతో అని నేను సహించ మిమ్మల్ని కానీ మీరు ఎప్పుడు వినలేదు చివ్వరిగా చూడండి ఈ మహావేశ పరిస్థితి ఏంది ఇరవై నాలుగో మరియు ప్రవక్తల యొక్కయో పరుషద్ధ యొక్కయో భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడను కాబట్టి చర్చ సిస్టమ్ ఎట్లా తయారైంది అనేది చివరి సూచన ప్రపంచాత్మకంగా దేవుని పిడలని అంటే దేవుని సేవకులని ఎట్లాగా ఇది చిత్రవద చేసింది మీరు అనొచ్చు రక్తం ఎట్లా ఉలికించాడు కదా చర్చ సిస్టం అట్లా ప్రధాన యాజకులు ఆ సైనికులు ఇద్దరు కలిసి మన ప్రభుని పోయి ఆ యొక్క చక్రవర్తి చూడని కలిశారు కదా ఆయన ఆధ్వర్యంలో ఉన్న కిలాద్వేరు పంపడం మనం చూస్తాము దాని తర్వాత హెరూరు దగ్గర పంపడం చూస్తాం హెర్రూ నన్ను పీచాడ నిలగొడతాడు ఫీలాత్తు ఈయన బహు తెలియగలవాడు ఈయన మాట్లాడుతుంది అర్థం కావట్లేదు సత్యం ఏంది అని అడుగుతున్నాడు ఈయన చెప్పేటప్పటికి లేచి అంటే లాస్ట్ మినిట్ ఒక సృష్టికర్త తన ఎదుటి నిలబడి ఆయన ముఖాముఖిగా అడుతున్నాడు సత్యం అంటే ఏంది అని ఆయన చెప్పే టైంకి లేచి వెళ్ళిపోయిండు అన్నీకరించి మ్యారేజ్ తన బాధ చెప్తే కూడా వినలే కాబట్టి స్వరం వినరు వెళ్ళిపోమని స్వరం వినరు ఇంకా చివరికి అయిపోయింది మనం ఉంటుంది భయంకరమైన కాలం చర్చస్ వింటలేవు ఆ బానే బానే ఉంది బానే ఉంది వాక్యం బాగుంటే వాడు కావాలి దాన్ని స్వీకరించి నీ హృదయాన్ని మార్చుకుంటున్నాను కదా నీలో అగ్ని వెలు మండుతుంది లేకపోతే ఆగిపోయింది అగ్ని ఎక్కడ లేదు చర్చస్ ఎందుకంటే దీపం లేదంటుంది ఆడ వాక్యం ఇరవై మూడో వచ్చింది ఇక ఎన్నడూ ప్రకాశింపదు అయిపోయింది టైం ఫినిష్డ్ లాస్ట్ మూమెంట్స్ అన్నట్టు కాబట్టి వ్యభిచార అంటే ఏంది అనేది కొన్ని విషయాలు ఏమి చూపించేసి ఈరోజు వాక్యాన్ని ముగించేస్తా ఆ ఒక పాయింట్ మీకు తెలుస్తున్నాం ఎందుకంటే అదే ముఖ్యమైన ఈ లోకానికి తన వ్యభిచార మధ్యనే రాజులు కూడా అంటే దాన్ని పరిపాలించే వాళ్ళు కూడా ఎవరు వల్ల చర్పంలో మద్యం వ్యభిచార మద్యంతో త్రాగ త్రాగిందనంటే జేమ్స్రాంగ్ నంబర్స్ ఇంత కొన్ని విషయాలు చేస్తుంది జేమ్స్రాంగ్ నంబర్స్ లో డ్రంక్ త్రీ లో ఏముందంటే టు డ్రింక్ టు ఇంటాక్సికేషన్ గెట్ డ్రంక్ డ్రింక్ వెల్ అని తర్వాత ఇంటాక్సికేషన్ అంటే మత్తు ఇంటాక్సికేషన్ అంటే మత్ మత్తుగా అంత తవర్కు తాగింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు అంటే వాళ్ళు మత్తుగా తాగినారంటే వాళ్ళు ఇంకా ఏది కూడా గ్రహించలేరన్నట్టు మత్తులు ఉన్న వాళ్ళకి ఏం తెలియదు ఏంది ఏమి త్రాగించింది అన్నప్పుడు నాకు సంబంధించిన వాక్యాలు మనం కొన్ని చూస్తాం ఈరోజు చూసేస్తే నేను క్లోజ్ చేస్తాను ముఖ్యంగా త్రీ వన్ సెవెన్ ఎయిట్ a parenty a primary word and intoxicant by implication intoxication drunkenness ante aduga alwaatuga tayarainedaniki mattullo jeevinche alwaatuga tayaraindi tarvata mattu leka intoxication at an english word intoxication ante endante an unhealthy state that is or is like a poison anundi ante mattu aneledi oka vishapooritamaina vastu anna visham geyakam chestundi leka visham ane cheptundadu అయితే సచ్చస్ కార్బన్ మోనాక్సైడ్ అని ఉంది అంటే ఈ త్రాగుడిలో ఆ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది అంటే తెలుసా సైన్స్ లో కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏంది కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏదో తెలుసా డై అంటే రెండు రెండు ఆక్సైడ్లు మోనాక్సైడ్ అంటే సింగిల్ కార్బన్ మోనాక్సైడ్ అంటే సింగిల్ మాలిక్యూల్ అని కార్బన్ డైఆక్సైడ్ అంటే టూ మాలిక్యుల్స్ మనం గాలి పీల్చుకున్నప్పుడు లోపలికి పోయేది ఆక్సిజన్ అంటాం జీవవాయువు అని బయటికి వచ్చేది మరణానికి సంబంధించి అంటే కార్బన్ డైఆక్సైడ్ నీ ముక్కుల నుంచి బయటకు వస్తుంది బయటకు విడిచిన గాలి అది పాయిజన్ అన్నట్టు లోపలికి జీవం పోతుంది బయటకు వచ్చేదేమో మరణం అన్నట్టు అయితే ఈ త్రాగే వాళ్ళకి కార్బన్ మోనోక్సైడ్ పోతుందంట లోపలికి అంటే పాయిజన్ అన్నట్టు కార్బన్ మొనాక్సైడ్ అనేది పాయిజన్ నా ప్రజలు ఎందుకు నశించిరి జ్ఞానము కొదువయా జ్ఞానం లేఖన గండి ఉంది జ్ఞానం కానీ దాన్ని స్వీకరించిన వాడు లేడు నేను ఎప్పుడు ఒక ప్రశ్న ఇస్తాను ఇంత బాగా చదువుకున్నవే నువ్వు జ్ఞానం ఉంది నీకు అంత తెలివి ఒక పాస్టర్ వచ్చి అని చెప్పిన గతంలో నేను చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళని అతను ఎంత బాగా చెప్తాడో వాక్యాలు ఆయన చెప్తున్నట్టునే ముందులు అయిపోతారు మనుషుల వాక్యం కానీ వాక్యం అయిపోయిన వెంటనే బయటికి దిగొచ్చి ఆయన కోట్లో ఉంటుంది సారా ప్యాకెట్ ప్యాకెట్లు కట్ చేసేసుకొని మొత్తం దాగేస్తాడు ఆయన జీవితాంతం దానికి బానిసాగా తయారైపోయింది అరే నువ్వు రక్షణ పొందినవే నువ్వు ప్రార్థన చేస్తేవే వాక్యం చెప్తేవే మన అలవాటు నుంచి ఎందుకు విడుదల పొందలేకపోయినావు ఇది ఒక విధానము తరతరాలు వస్తుంది మీ కుటుంబీకులలో ఎవరికి ఉందో ఆ అలవాటు గతంలో మీ ముత్తాతలకు ఓరికి అలవాటు అది బ్లడ్లో నాటుకొనబడి ఉంటుంది అది దాన్ని స్పిరిచువల్ సిగ్నేచర్స్ అంటాం మనం అది బ్లడ్ లో ఉంటే దాన్ని ఎవరు క్లీన్ చేయగలడు ఇవ్వని వల్ల కాదు చెప్తున్నా నేను చాలా మంది చేసినాను బ్రదర్ నాకు మానాలని ఎంత ఉంది బ్రదర్ కానీ నేను మానలేకపోతున్నా బ్రదర్ అంటున్నారు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే చేస్తున్నా వాక్యం ధ్యానిస్తున్నా వర్షిప్ చేస్తున్నావు చేస్తున్నా అయినా కానీ దాని నుంచి విడుదల కొనలేకపోతున్నా ఎవరు దానికి జవాబు ఇస్తారు చెప్పండి ఏ కౌన్సిలింగ్కి పోయినా నాకు బాగా లేకపోయింది ఆ డీ అడిక్షన్ సెంటర్ పోయినా నేను బాగాలేకపోయినా కదా ఒక అబ్బాయి ఎవనొస్తాడు హార్డ్లీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎంత బాగుంటాడో చూడడానికి ఇప్పుడు పిల్లల వాడు దానికి అలవాటు పడిపోయాడు చివరికి దాని నుంచి మానగతల వేలకు అలవాటు పడిపోయి చివరికి రైలు పాటల మీద వాడు రీసెంట్లీ ఇంటికి పెద్ద కొడుకు ఎందుకు దాన్ని చూడగల పడలేదుతున్నట్టు నువ్వు చదువుకున్నవే కదా ఇంటెలిజెంట్స్ అలవే కదా నీకు అంత జ్ఞానం ఉన్నా దాని నుంచి బయట ఎక్కుతున్నావు అంటే ఏదో ఒక శక్తి నిన్ను లాగుతుందే ఎప్పుడు విడుదల వ్యక్తి చెప్పండి దాని నుంచి రక్షింపబడ్డ వాళ్ళు చాలా మంది వాటికి బానిసలు పాస్టర్స్ చర్చ్ సిస్టమ్స్ మన నేను ఎన్నో సేవా ప్రాంతాలలో పాస్టర్ భార్యలు సంఘస్థులతో వెళ్ళిపోయిన కేసులు ఇద్దరు పాస్టర్లను చూసిన డిఫరెంట్ ప్లేసెస్లలో వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు దేవుడి నాక చూపించింది కానీ నేను అడగాను ఎందుకంటే ఫీల్ రవ్వ నేను అడగద్దు ఆ బ్రదరే చెప్పాల ఆ బ్రదర్ చెప్పకపోతే ఏమి సంఘాలు ఎవడో ఒకరు చెప్పింది నాకు చివరికి అట్లా రెండు ప్రాంతాల్లో జరిగినాయి వాళ్ళ ప్రార్థన చేసిన మీరు అని ఈ పాస్తరమ్మ సేవకురాలు కదా రక్ష్యం పొందింది భాప్సం పొందింది సేవకు సమర్పించుకుంది కదా మళ్ళీ ఎటువంటి భయంకరమైన ఘోరమైన పాపం ఎట్లా చేసింది ఎన్ని కేసులు ఒకటి కాదు రెండు కాదు నేను చూస్తున్నాయి అంటే ఏదో ఒక ఆత్మ వీళ్ళని పీడిస్తున్నట్టే కదా ఎప్పటి నుంచి ఉందో ఆత్మ మనం రక్షణ పోతే ఎందుకు అది పీడించాలా సేవకులు ఎందుకు పడుకోవాలని వ్యభిచారం పాస్టర్స్ నాకు తెలిసిన పాస్టర్స్ డ్యాప్యూటీస్ చర్చ్ పాస్టర్స్ చాలా మంది ఉన్నారు సరే పేరు తీసుకో దాంట్లో పేరు తీసుకోలే చర్చ్ పేరు సరే పాస్టర్ పేరు తీసుకోలే ఎన్ని చర్చెస్ అల్లు నాకు తెలిసినట్లు చర్చ్ మనలో కొంతమంది తెలుసు ఆ చర్చ్ ఆ చర్చ్లో మాస్తరమ్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది భర్త ఒక చర్చి మెంబర్ చేసుకుంది మన మధ్యలోనే జరుగుతున్న ఇవన్నీ ఇంటాక్సికేషన్ అంటే చెప్తున్నా అదొక పాయిజన్ మీ శరీరంలోకి అడుగు పెడితే అది పాయిజన్ అయిపోతుంది ఆక్స్ఫర్డ్ ఇషన్లో ఏముందంటే ఈ ఇంటాక్సికేషన్ ఏం చేస్తుందంటే ఎక్కడ లేని మహా సంతోషం కల్పిస్తుంది అంటే చర్చిలోకి పోతే అటువంటి సంతోషం కలుగుతుంది అన్నట్టు మనుషులకి నా తెలుసా కలిగితే చర్చిలకు పోతే ఏడుపు రావాల మనుషులకి ఎంటర్టైన్మెంట్ ఉంది ఈరోజు చర్చి సంతోషం మహా సంతోషం ఇంటాక్సికేషన్ పాస్టర్స్ చెప్తుంటే జోక్స్ నవ్వుకోవడం ఎంజాయ్ చేయడం అది కానే కాదు సువార్థం అది కానే కాదు తీర్పుకు సంబంధించి పశ్చాత్తాపం సంబంధించి ఈ లోకాన్ని ఈ లోకం ఈ లోకానికి లోకస్తులకి పాపం అంటే ఏందో చెప్పేది సువార్థం పాపం వల్ల ఎట్లా నువ్వు శ్రమ పడుతున్నావు చివరికి నీ జీవితం ఏమవుతుంది దాని జీవితం ఏంది నీకు ఆ చెప్పలేని స్థితిలో ఉంది కొన్ని చర్చస్ కేవలం సువార్తనే చెప్తాయి సువార్త తర్వాత ప్రభుత్వ సన్నిహితమైన సహసం కలిగిపోవడం చెప్పవు కొన్ని చెప్తాయి కానీ ఇది ఆయనతో సహవాసం కలిగి పర్శుధాత్మ అభిషయం కలిగినాక నువ్వు యుద్ధానికి పోవాలని వాడు చెప్పాడు చర్చస్ ఎక్కడన్నా యుద్ధంలో ఈరోజు అట్లా మభ్య పెట్టిండి వాడు ఇవి మద్యం అన్నట్టు అంటే మత్తులో పెట్టేసినట్టు చర్చస్ నుంచి ముఖ్యంగా విగ్రహారధన ప్రాస్పరిటీ ఈ లోకాన్ని ప్రేమించడం ఆస్థాంతో సంపాదించుకోవడం పాస్టర్ ని విగ్రహంగా మార్చుకోవడం చర్చెస్ ని విగ్రహంగా మార్చుకోవడం చర్చ్ బోధలనే విగ్రహంగా మార్చుకోవడం ఇదే కరెక్ట్ బోధ తక్కిన అబద్ధమై ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏ రోజు కూడా ఒక గంట సేపు ప్రార్థన కూర్చొని ప్రవ్వ దీనిని ఎట్లా స్వీకరించాల ప్రవ్వ నడిగింది లేదు ఇంటెలిజెంట్ గా తుంగీకరించడమే నేర్చుకుంది కానీ ప్రయాసంతో ఉపాసాలు ఉండి ప్రవ్వ దీని గ్రహించడం ఆశపడుతుంది ప్రవ్వ నెలలు నెలలు నడిపిన వాళ్ళు నరలేరు బైబిల్ అంతా వ్యభిచారం అంటే దేనికి సంబంధించిందంటే అది ఇతర దేవతలని పూజించే దాన్ని వ్యభిచారంతో పోలిస్తుంది బైబిల్ తర్వాత ఈ యొక్క లేక ద్రాక్ష పులిసిపోయిన ద్రాక్ష రసం అంతం కాదు దాన్ని ద్రాక్షర సమాజంలో పులిసిపోయిన ద్రాక్షరసము అబద్ధ బోధకి సాదృశ్యం లేక అబద్ధం అంటే అపవిత్రమైన లేక దుష్ట ఆత్మల సహవాసం అన్నట్టు మద్యం అబద్ధ బోధలు అబద్ధ దర్శనాలు అబద్ధ ప్రవచనాలు ఇవన్నీ పులిసిపోయిన మద్యంతో పోల్చబడినట ఈరోజు చర్చిలో మొత్తము పులిసిపోయిన మద్యమే అంటే వాళ్ళీ అబద్ధ బోధలు అబద్ధ ప్రవచనాలు అబద్ధ ప్రవక్తలతో నింపేసుకున్నారు అదే కొన్ని చర్చెస్ కేవలం రక్షణ సందేశం మట్టికే ప్రకటిస్తాయి అంటే ఆరంభ స్థితులనే ఉంటారు అంటే పసిపిల్లలాగానే పెట్టేస్తారు ఎన్ని సంవత్సరాలైనా రక్షణ గురించి చెప్తుంటారు అంటే పసుపురలాగానే పెట్టేస్తారు కానీ వాడిని యవనస్తు నుంచి ఆ పెద్ద వాడిని లాగా తయారు చేయాలా ఆత్మలో వాడిని యుద్ధానికి పంపాలా సైనికుని లాగా ఎందుకంటే క్రీస్తు సైనికులం వాక్యం ఆయన సైన్యంలోకి అధిపతి వాళ్ళ సైన్యం ఎక్కడుంది ఈ దేవుడు సైన్యంలోకి అధిపతి అయితే ఎవడివి నువ్వు సైనికుంది కదా నువ్వు ఎప్పుడు యుద్ధం చేస్తేవి ఇంకా సువార్థ దగ్గర నేను సువార్త దాటి మనుషులని అపవాది తంత్రం గుర్తించేలాగానే ఎప్పుడు సిద్ధపరిచినావు దుష్ట శక్తులతోనూ ప్రధానులతోనూ అంధకార చీకటి సంబంధులకు లోకనాదులతోనూ చీకటి శక్తులతోని ఎప్పుడు పోరాడుతూ ఎప్పుడు పోరాడింపజేస్తేవి ఎప్పుడు సిద్ధపరుస్తేవి నువ్వు ఏ రోజు కూడా ఆ వరకు పోలేకపోతేవి అక్కడి వరకు ప్రకటించకపోతేవే రోగాలు నువ్వు ఎదిరించలేకపోతున్న రోగాన్ని డాక్టర్ దగ్గర పరిగెత్తున్నారు సమర్థించుకుంటున్నారు ఎందుకంటే ఇంటెలిజెన్స్ కదా డబ్బులు ఎక్కువ నేను నా దగ్గర నేను రాని నాకు ఏం కాదు నాకు ఇన్సూరెన్స్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది మస్తు డబ్బులు నా దగ్గర ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా నేను పరిగెత్తిపోతాను డాక్టర్ దగ్గర నువ్వు ఏ డాక్టర్ దగ్గర పోకుండా ఏ మెడిసిన్ తీసుకోకుండా స్వచ్ఛత పొందగలవా ఇది ఒక సవాలు నేను చెప్తాను చర్చకి రోజు ఆయన పొందిన గాల చేత స్వస్థత ఆయన వాక్యం బయలుదేరగానే వెలిగైంది వాక్యం నేను స్వస్థపరచననుంది కదా వాక్యం నీ వాక్యమే నన్ను స్వస్థపరచననుంది మరి స్వస్థత ఎందుకు లేదు కదా చర్చలో అంటే వాక్యం లేనట్టే కదా వాక్యం స్వీకరించినట్టే కదా ఎన్ని ఎన్ని వారాలైనా వాక్యం గుర్తుపడుతుందా గుర్తుపట్టలేని చెప్తుంది కదా కాబట్టి ఒకటే వాక్యం చూపించి నేను ముగించేస్తా విషయ బ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం అదొకటే నేను చూపిస్తే దాని తర్వాత క్లోజ్ చేస్తే టైం ఎక్కువైపోతుంది ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిదవ ధ్యాము ఆరవ వచనం నుంచి ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిదవ దేము వచనం నుంచి ఇరవై తొమ్మిది ఆరు ఇంకో చూడండి ఉరుముతోనూ భూకంపంతోనూ మహాశప్నంతోనూ దహించు అగ్ని జ్వాలతోనూ సైన్యములకు అధిపతి యుహోవ దాన్ని శిక్షించను ఎవరిని శిక్షించను బబులోను అరియేలు అంటే ఇంగ్లీష్ లో ఏ ఎరియలు అనంటారా యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని బాధపరచు వారందరినూ రాత్రి కన్న స్వపం వలె అంటే అరియేలు అంటే ఉమాన్ రీతిగా గొప్ప జన సమూహము గొప్ప జన సమూహానికి వ్యతిరేకంగా సమస్త జనుల సమూహం ఎవరంటే వారందరూ ఏ రీతికి శ్రమలు పొందబోతున్నారని చూపిస్తుంది ఆ వాక్యం అంటే అరియలు మటుకు బాధించబడిన వాడు అని చెప్పబడుతుంది ఇక్కడ ఎనిమిదో వచనం ఆకలి కొన్న వాడు కళలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోనట్లును తప్పకునిన పానము చేసి మేల్కొనగా సొమసిల్లి వాని ప్రాణము ఇంకనూ ఆశ ఉన్నట్లును చేయను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికీ సంభవించను సకంలో తేళ్ల పరిస్థితి ఎట్లుంటుందని చెప్తున్నాడు అంటే ఈరోజు చర్చ సిస్టమ్ ఎట్లుందని చెప్తుంది మూడు తొమ్మిదో వచనం జల్లార తేరి చూడుడి విస్మయం ఉండడి మీ కండ్లకు కండ్లను చెడిబొట్లు కొనుడి వృద్ధి వారు వృడ్డి వారు అగుడి రాక్షరసము లేకయ్యే వారు మతులయ్యున్నారు మద్యపానము చేకయ్యే తూలుచున్నారు యహువ మీద గాఢ నిద్రను ఉన్నాడు చూడండి బుద్ధులు మీ కన్యతలు ఎందుకు కొన్నికి నిద్రించేది ఇప్పుడు అనర్థం అవుతుందా యహోవనే మీద గాఢ నిద్రను కుమరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీకు శిరసులుగా ఉన్న దీర్ఘ దర్శులకు వేసి ఉన్నాడు దీన్నంతటినీ కూర్చిన ప్రకటన గూఢమైన గంధ వాక్యం ఉన్నది ఒకడు నీవు ఇది ఇది ఎవరికి అర్థమవుతుంది పదకొండు వచ్చిన మనసనం చదువుతాను దీనంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యంల వలె ఉన్నది ఒకడు నువ్వు దయచేసి దీన్ని చదుమని చెప్పి అక్షరములు తెలిసిన వాణిని వానికి అపగించును అతడు అది నా కాదు ఇది గుడార్థంగా ఉన్నదని చెప్పును ఇది నేను ఎన్నిసార్లు రేస్ చేసిన పాయింట్ మొత్తం ప్రకటనలు అందము బైబుల్ ఓపెన్ చేయకుండా నువ్వు చెప్పగలవా చర్చలో మొదటి అధ్యాయం మొదలుకొని ఇరవై రెండో అధ్యాయ చెప్పగలవా దాని గ్రంథం మూడు అధ్యాయం చివరి వరకు పన్నెండు అధ్యాయం వరకు నువ్వు చెప్పగలవా ఈ పదకొండవ వచనము ఎవరి గురించి మాట్లాడుతుందంటే అంత తెలివి ఉంది నాకు నేను బాగా తెలుసుకున్న వాడిని నాకు అంత తెలుసు బైబుల్ అన్న వాడికి సంబంధించి పని నిలబెట్టి ఇప్పుడు నువ్వు దీనికి సంబంధించిన వాక్యాలు అంటే చెప్పగలడా అప్పుడు వాడు నాకు నా వల్ల కాదు అంటాడు నాకు తెలుసు మనం ఎందుకు ఇంతగా ప్రయాసపడుతున్నాం మన గ్రూప్ ప్రతి ఒక్కడు వీటిని చెప్పాలా నీకు ధన్యత ఎప్పటికీ రాదలేకపోతే దీన్ని చదువువాడు ధన్యుడు దీన్ని ప్రకటించేవాడు మరీ ధన్యుడు కదా నేను దాని కొరకు ప్రయాసపడుతున్నా ఆ ధన్యత కొరకు మనం అందరము సిద్ధపడాలట్లా ఎంటర్టైన్మెంట్స్తోని అలసిపోయినాం ఎంతసేపు ఇంకా ఎంత కాలం ఇవన్నీ ఇల్ గతి మర్యాద గతించిపోవచ్చు నాది అంటే ఈ లోక ఒక విధానాలన్నీ గతించిపోతున్నాయి ఎక్కడ తృప్తి ఉండదు నీ ఎంత ఉద్యోగాలు చేయి ఎన్ని లక్షలు సంపాదించి ఎన్ని హాస్టల్ వెళ్ళి కట్టుకో నువ్వు పడుకుంటే జస్ట్ ఫ్యూ అవర్స్ ఇలా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే లాభం ఎంత పెద్ద బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉంటే లాభం నాకు ఏం కొద్దవు లేదు అన్న రాణిలాగానే తయారైపోతే ఏం కావండి బాధాకరమైంది కదా నువ్వు చెప్పలేవు కానీ కేవలం లక్ష నలభై నాలుగు ఎవరు ఇవి చెప్పలేరు ఈ వాక్యాలు నాకు తెలుసు సంపూర్ణంగా అది నాకు ఎవరు చెప్పిండు ఎవరు చెప్పలేదు ఏ పుస్తకం ఏ పుస్తకంలో లేదు నాకు తెలుసు ప్యాటర్న్స్ ఈ విధానాలు నేర్చుకొని ఎప్పుడు చెప్పగలరు మనం మటుకి టూ థౌసండ్ సిక్స్ టూ చూస్తున్నాం ఈ వాక్యాలు ఏ టైంలోనైనా మనం చెప్పగలం నిద్ర లేపి బ్రదర్ ఈ వాక్యం చెప్పండి చెప్పగలం మనం నా వల్ల కాదు బ్రదర్ అని చెప్పమ్మా నువ్వు చెప్పు బ్రదర్ అని అన్నం మనం నీకు అనుగ్రహించబడిందంటే ఇది ప్రవల్ల కలిగింది ఇది నీ బాధ్యత నువ్వు చెప్పాలి ఈరోజు కొంతసేపు కళ్ళు మూసుకుంటావు ప్రవ్వా నా వల్ల కాదు ప్రవ్వా నీ పరిశుధాత్మ చెతనే ఇది సాధ్యం పరిశుధాత్మడా నాకు సాయమాను గురించి క్షణం అని నువ్వు ప్రార్థన చేస్తావు పశుదాక ప్రార్థన చేస్తావు బ్రదర్ అని నన్ను హెచ్చరించింది అప్పుడే నన్ను దేవుడు ఆత్మ కనుక ఆయన ఆర్దించాలని ఉందా లేదా వాక్యం కాబట్టి మనకి ఎక్కడ చూసినా వ్యతిరేకం ఉంటుంది అయినా కానీ అన్నింటినీ సహిస్తూ అన్నింటినీ భరిస్తూ మనం ప్రేమతో ఓపికతో వీటన్నిటినీ చూపించాల అటువంటి కృపాని దేవుడు మీకు అందరికీ అనుకరించినట్టు నేను ప్రార్థిస్తాను పరుశుద్రోగా తండ్రి మీకు వనరాల్ అయినా రోగం ఏముంటుంది బహు భయంకరమైన కాలంలో అయినా ఇంకా సమయం బహు కొద్దిగానే ఉంది ఇంకొక లాక్డౌన్ రాకముందు మేము మరి జాగ్రత్తగా సిద్ధపడాలనే సహాయపడమని ప్రార్థిస్తున్నాం మరీ భయంకరమైన రోగాలు రాబోతున్నాయని మీరు మాకు చూపించినారు అవును నేను ఈసారి లాక్డౌన్లో ఎప్పుడు ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఇంట్లో పోతాం మాకు తెలియదు నేను పరిస్థితుల్లో మేము సమాధాన పడకుండా వీటన్నిటినీ మేము త్వరగా ప్రకటిస్తాం అనేట్లే ఆ తీర్మానం వేసుకున్నాం కాబట్టి ఎంటర్టైన్మెంట్స్ ధనాశతో మేము పడిపోకుండా లోకాన్ని ప్రేమించకుండా ప్రతి క్షణం మీ యొక్క వాక్యాన్ని ప్రేమిస్తూ మీ సత్యాన్ని ప్రేమిస్తూ వాటిని గ్రహించి అనేట్లు చెప్పి బిడ్డలుగా మమ్మల్ని రాత్రి క్షణం మమ్మల్ని అందరినీ కాపాడమని ఇది తీర్మానించుకొని వీటిని గ్రహించి ఈ కమిదటన అనేట్లు మేము చూపించాలా ప్రకటించాలా అన్ని త్వరగా ఉపాస ప్రార్థనలు ఆరంభించి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ఏసుక్రీస్తు పరిశుధనలో తండ్రి ఆ మన ప్రమైన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనవి రాక Amen praise the lord Amen praise the lord brothers and sisters ander ki Amen praise the lord praise brothers and sisters praise the lord praise the lord praise sisters praise the lord